ై స్థవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతమస్థితద్గతే ననస పశ్యం యోగిన యంతం యస్యంతం నవిదు సురగణ స్మై నమ మంత్రం నో యంత్రం తదపిస్తుమో నాహ్వానం ధ్యానం తదపిస్తు తదపి విలపణం పరం జే మాతనుసరణం క్లేశహరణం ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ గమ్యాన్ని చేరుతారు అని చెప్పలేం మార్గం చక్కగా తెలిసినటువంటి వాళ్ళే గమ్యాన్ని చేరగలుగుతూ ఉంటారు ఇప్పుడు నదుల్లో చెరువుల్లో కూడా చలనాలు ఉంటాయి జల ఉంటాయి కాబట్టి నదులు కదులుతూనే ఉంటాయి చెరువులు కూడా చెలిస్తూనే ఉంటాయి కానీ సముద్రాన్ని చేరాలి అనుకుంటే మాత్రం ఒక జీవనదిలో పడితే తప్ప సముద్రాన్ని చేరేటువంటి అవకాశం ఉండదు కాబట్టి చెరువుల్లో నీళ్లు కదులుతూ ఉండొచ్చు బావుల్లో నీళ్లు కదులుతూ ఉండొచ్చు నదుల్లో నీళ్లు కదులుతూ ఉండొచ్చు కానీ ఇవి సముద్రాన్ని చేరుస్తాయని చెప్పడానికి అవకాశం లేదు కేవలం చెరించినంత మాత్రాన గమ్యాన్ని చేరుతాయని చెప్పలేం కానీ అదే గనక ఒక జీవనది గనకైతే అంటే జీవనది అంటే ఇంకా ఎడతేకుండా ప్రవహించేది అని అర్థం అటువంటి జీవనదితో కనుక మనం ఏకమైనట్లయితే అది ఆ నదిలో పడినటువంటి నీళ్లు సముద్రాన్ని ఏ విధంగా అయితే చేరుతాయో అట్లాగే నదికి సాగరం ఎట్లాగైతే విరామస్థానము ఎంత దూరం నది ప్రవాహం చేలో వచ్చిన ఎంతగా అది ప్రయాణం చేసిన గుట్టలెక్కినా రాళ్ళను తులుచుకుంటూ వచ్చిన ఎంతంత శ్రమ పడుతూ వచ్చినప్పటికి కూడాను దానికి ఎక్కడ విరామము అంటే సముద్రాన్ని చేరితేనే సముద్రాన్ని చేరి నదీ జలాలు యదా నద్య సంధ్యమా అనే సముద్రే అవి వెళ్ళి సముద్రాన్ని చేరినప్పుడు మాత్రమే వాటికి ఒక విశ్రాంతి స్థానం అట్లాగే ఈ ప్రపంచంలో కూడాను అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ కొన్నింటిలో మనం ప్రగతిని సాధించినా కొన్నింటిలో పతనం ఏర్పడుతూ ఉండినా కొన్ని అనుకున్నవి సాధించినా మరి కొన్ని సాధించలేకపోయినా ఏవేవి సాధిస్తున్నామో ఏవేవి సాధించలేదని కాకుండా ఈ ప్రయాణంలో మనకు మార్గం సక్రమంగా తెలియాలి అంటే ఆ మార్గం తెలియడం అంటే నది ఏ విధంగా అయితే సముద్రానికి వెళ్ళినప్పుడు సముద్రంలో అది విశ్రాంతి పొందుతూ ఉందో అట్లాగే ఈ కర్మ సుడిగుండంలో పడి మనం ఈ కర్మ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి మనం ఎప్పుడైతే అమ్మ పాదాలు చేరుతామో అక్కడే మనకు విశ్రాంతి స్థానం విరామస్థానం ఇది రెండవ శ్లోకంలో ప్రధానమైనటువంటి విషయంగా నాకు తెలుస్తూ ఉంది కాబట్టి బిడ్డ ఎక్కడెక్కడ ఆడుకుంటూ ఉండినా వాడికి ఆడుకోవడంలో ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉండొచ్చు ఆనందం ఉండొచ్చు సుఖం ఉండొచ్చు ఇవన్నీ బిడ్డ కలుగుతూ ఉండినప్పటికీ కూడాను ఏదో ఒక దశలో అవే వాడికి ఒక నిరాశను తెచ్చిపెడతాయి కాబట్టి ఆడుకుంటూ ఉండేటువంటి బిడ్డ ఆటను మానేసి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మని పట్టుకుంటాడంటే కారణం ఏంటంటే అమ్మ ఒడిలో వాడికేదో ఉంది అమ్మ పాదాల దగ్గర వాడికి ఏదో ఉంది కాబట్టి అక్కడ దొరకనటువంటిది అక్కడ లభ్యంగా అంటే ఈ ప్రపంచంలో కర్మ ప్రపంచంలో మనం తిరుగుతూ ఉండినా నిరంతరం చేసేటువంటి ఈ కర్మల మధ్య ఏవో ఏవో సాధిస్తూ ఉండినా ఈ సాధించినటువంటి వాటి యొక్క ఫలితాలు మనకు అందుతూ ఉండినా ఆ ఫలితాలన్నీ కూడా నిస్సారమై నిర్వీర్యమైపోతూ ఉండడం మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం కనుక ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు ఏ స్థానాన్ని చేరిన తర్వాత మళ్ళీ హృదయంలో ఒక బాధ అనేటువంటిది ఉండదో సంఘర్షణ అనేటువంటిది ఉండదో సమరం అనేటువంటిది ఉండదో సామరస్యం ఉంటుందో శాంతి ఉంటుందో అటువంటి చోటికి బిడ్డ ఎట్లాగైతే తల్లిని చేరుతాడో ఆ విధంగా మనం కూడాను జగన్మాతని చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి కనుక ఈ విరామస్థానం తల్లి శాస్త్రం కూడా అన్నది సర్వాం సంసారణ్యే భ్రమతాం సర్వాం సంసారణ్యే భ్రమతాం విశ్రామస్థానత్వాత్ అన్నది శాస్త్రం ఇది గోల్ దిస్ ఇస్ ద గోల్ సర్వేషాం అందరికి కూడా వీళ్ళకి వాళ్ళకి అని కాదు కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఒకటి కోరుకుంటే ఇంకొకరి ఇంకొకటి కోరుకోవచ్చు అందరం ఒకటే ఈ ప్రపంచంలో కోరుకోలేం మనం కోరుకున్నవి ఒకొకప్పుడు మనకు ఆనందాన్ని సుఖాన్ని కలిగిస్తూ పోవచ్చు కాబట్టి ఒకే ఫలితం అందరికీ ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుందని కూడా చెప్పలేం కానీ ఇక్కడ సర్వేషాం ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు ఆనందాన్ని పొందుతారు అయ్యా నేను ప్రయత్నం చేశాను నేను అది సిద్ధించి నాకు సిద్ధించింది నేను తృప్తిగా ఉండాను అని ఒక వ్యక్తి చెప్పచ్చు ఒక వ్యక్తి చెప్పలేకపోవచ్చు అది అవతారీ తృప్తిని ఇవ్వలేకపోవచ్చు కానీ అందరికీ ఇచ్చేటువంటిది సర్వేషాం సర్వేషాం ఎవరు వాళ్ళు సంసారణ్యే భ్రమతాం సంసారం అరణ్యంలో పరిభ్రమిస్తూ ఉండేటువంటి వాళ్ళు భ్రమతాం తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళు కాబట్టి అరణ్యం ఎంత భయంకరమో మనకు తెలుసు ఎందుకని అరణ్యంలో ఒక ఆర్డర్ లేదు ఎక్కడైతే నీతి లేకుండా అంటే నీత అంటే అనీతి కాదు జనరల్గా ఒక ఆర్డర్ లేకుండా ఉంటుందో దాన్ని మనం అరణ్యము అంటాం కాబట్టి ఒక పద్ధతిగా చెట్లు మొలవు ఒక పద్ధతిగా చెట్లు ఉండవు ఎక్కడెక్కడ గుబురు ఉంటుందో తెలియదు ఎక్కడెక్కడ చెట్ల గుబురు ఉంటుందో తెలియదు ఎక్కడెక్కడ గుహలు ఉంటాయో తెలియదు కాబట్టి మనం మామూలుగా ఉంది అని ఉంటే కూడాను ఆ చుట్టూ దగ్గర నుంచి ఒక భయంకరమైనటువంటి నాగసర్పం రావచ్చు అది అక్కడ ఉందని మనకు తెలియకపోవచ్చు కాబట్టి ఎక్కడ తేళ్ళు ఉన్నాయో ఎక్కడ పాములు ఉన్నాయో ఎక్కడ పూలులు ఉన్నాయో ఎక్కడ సింహాలు ఉన్నాయో ఎక్కడ కీటకాల భయంకరమైనటువంటి కీటకాలంతా ఉండాయో ఇవన్నీ మనం ఊహించేటువంటి అవకాశం లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న కష్టాలని మనం కల్పించవచ్చు కానీ కొన్ని ప్రాణాలని కూడా తీసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది అరణ్యం అంటే కాబట్టి సంసార అరణ్యే కాబట్టి మన సంసారం అనేటువంటిది కూడా గొప్ప అరణ్యం ఇది ఎందుకని సంసారంలో కూడా ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియదు మన జీవితాన్ని కొనసాగిస్తుంటాం కానీ ఆయన బాగా అర్థం చేసుకోవాలి చూస్తూ ఉంటాం కానీ దాన్ని మనసుకు పట్టించుకోవాలి ఉన్నట్లుండే ఒకటి వస్తుంది హాయిగా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం ఒక్క ఫోన్ కాల్ చాలు అక్కడి నుంచి ఇళ్ళంతా కూడా అంతా దుఃఖమయంగా కనపడుతూ ఉంటుంది ఏం జరిగిందో ఎక్కడ ఏం జరిగిందో కాబట్టి ఎవరికి ఏం జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో మనకు తెలియదు ఎంతోమందితో ముడిపడి ఉన్నాం మనం కాబట్టి మనకు దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఎక్కడ విఘాసం కలిగినా మనం ఎట్లాగైతే దుఃఖపడుతూ ఉన్నాము అట్లాగే మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఈ ప్రపంచంలో ఉండారో ఎవరెవరికి ఏ విధమైనటువంటి గాయాలవుతూ ఉండినా అవి తిరిగి వచ్చి మనకు గాయాలవుతూ ఉంటాయి కాబట్టి అరణ్యములో ఏ విధంగా అయితే ఎక్కడెక్కడ ఏవే ఉంటాయో ఏ బాధలుంటాయో ఎట్లాగైతే మనం ఊహించలేమో జాగ్రత్తగా పోతామో అది అక్కడ ఎప్పుడైతే ఊహించలేమో ఎప్పుడైతే ఇవి తెలియవో మనకు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తాం అట్లాగే జీవితం అనేటువంటి సర్వేషాం జీవితారణ్యే కాబట్టి సంసారణ్యే ఈ సంసారం అరణ్యంలో కూడాను భ్రమతాం తిరుగుతూ ఉన్నాం భ్రమతాం ఎందుకు మనిషి తిరుగుతూ ఉంటాడు అంటే తనకు కావాల్సింది దొరికితే తిరగడం ఆయన ఎవడు కూడా కాబట్టి తిరుగుతూ ఉన్నాడు అని అంటే ఏదో తనకు కావాలి అది తనకు అందడం లేదు ఈ ప్రపంచంలో అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరూ శ్రమపడినా పేదవాడు శ్రమ ధనికుడు శ్రమ పేదవాడు వాడి స్థాయిలో ధనికుడు వాడి స్థాయిలో పామరుడు తన స్థాయిలో శ్రమ పండితుడు తన స్థాయిలో శ్రమ పడతాడు కాబట్టి ఇవన్నీ మనం చూచినప్పుడు ఈ ప్రపంచంలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు ఏ విధంగా అయినా సాంఘికంగా రాజకీయంగా ఉండొచ్చు ఆర్థికంగా ఉండొచ్చు ఎన్ని ఉన్నప్పటికి కూడాను అందరూ ఈ ప్రపంచంలో ఏదో ఒక రకంగా శ్రమ పడుతూనే కాబట్టి ఎవరికి ఏది లభ్యమైతే వాడి శ్రమ ఆగుతుందో దానికోసం ప్రయత్నం చేస్తాడు ఒకవేళది కనుక లభ్యమైందంటే తాత్కాలికమైనటువంటి సుఖాన్ని శాంతిని పొందుతాడు ఒకవేళ కనుక లభ్యం కాకపోయినట్లయితే ఆ దుఃఖాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు దానికోసం మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కాబట్టి సర్వేషాం అందరికీ సంసారాన్ని భ్రమతాం ఈ సంసారం అనేటువంటి అరణ్యంలో ఎవరైతే పరిభ్రమిస్తూ ఉండారో వాళ్ళకి విశ్రామ స్థానత్వాత్ మరి వీళ్ళందరికీ విశ్రామస్థానం అర్జును తమాషా ఏదో ఇదండి నాకు కావాలి అది దొరికితే వాడు విశ్రాంతిగా ఉండొచ్చు కాదు సర్వేషాం అంటే ఎవ్వరెవ్వరికి ఏవేవి ఎట్లా అవసరమై ఉన్నాయో అవన్నీ తీరినప్పుడే వాళ్ళకి విశ్రాంతి కానీ లేకపోతే విశ్రాంతి లేదు చూడండి మీరు కామ్గా అబ్జర్వ్ చేస్తే సైకలాజికల్గా మనకు తెలుస్తుంది ఎవరిని చూసినా కూడాను అలా ప్రశాంతంగా ఉండేవాళ్ళని ఎవరిని మనం చూడలే అలా ఉంటే ప్రసన్నంగా ఉండాడు మనిషి అని అర్థం వాడు పరమహంస అలా ఉండడు ఎప్పుడు ఇట్లా ఉంటాడు అది ఏంటి అసలు ఆ చూపు మనస్తత్వ శాస్త్ర రీత్యా చూస్తే ఆ చూపు వెనక ఏదో ఉంది అంటే నాకు ఏదో కావాలి నాకు కావలసిన దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా అది నాకు లభ్యం కావడం లేదు ఎప్పుడు లభ్యం అవుతుందో అసలు లభ్యం కాకుండా పోతుందేమో ఈ విధమైనటువంటి ఆలోచనలు వ్యక్తుల్లో కదులుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు విరామం అంటే మనం వెతికేది మనకు లభ్యమైనప్పుడే విరామము కాబట్టి ఒకరికి ఒకటి విరామం కావచ్చు తాత్కాలికం నాకు ఉద్యోగం వస్తే నేను ప్రశాంతంగా ఉంటాను అని నిరుద్యోగి అనుకుంటే వాడికి ఆ ఉద్యోగం వచ్చినప్పుడు వాడు ప్రశాంతంగా ఉంటాడు వాడికే కానీ విఆర్ఎస్ తీసుకోవాలని తిరుగుతున్నాడు ఆఫీస్కి వాడికి కాదు కదా కాబట్టి వాలంటీర్ రిటైర్మెంట్ సర్వీస్ తీసుకోవాలని తిరుగుతూ ఉండేటువంటి వాడికి ఇప్పుడు ఉద్యోగం కాదు వాడికి కావాలా ఆ ఉద్యోగంలో నుంచి విరమణ కావాలి కాబట్టి ఉద్యోగంలో చేరితే ఒకటికి విశ్రాంతి ఉద్యోగం నుంచి విరమిస్తే ఒకడికి విశ్రాంతి కానీ సర్వేషాం దాట్స్ అ పాయింట్ సర్వేషాం ఇంపార్టెంట్ సర్వేషాం సంసార భ్రమతాం ఈ సంసారం అనేటువంటి అరణ్యంలో ఎవరైతే ఈ విధంగా భ్రమిస్తూ ఉండారో తిరుగుతూ ఉండారో పరిభ్రమిస్తూ ఉండారో వీళ్ళందరికి కూడాను విశ్రామస్థానత్వా కాబట్టి విరామస్థానం విశ్రాంతి స్థానం ఎక్కడ వాళ్ళు ప్రశాంతతను పొందుతారంటే కేవలం జగజ్జనని యొక్క పాద పద్మాల దగ్గరే పొందుతారు తప్ప ఇంకో చోట పొందేందుకు అవకాశం లేదు కాబట్టి సమస్త కోరికలు తీరేది అక్కడే సోష్ణుతే సర్వాన్ కామాన్స తైత్రేయం ఇది ఇక్కడే కాబట్టి ఆ తైత్రేయం అంతా ఎక్కడుందంటే అమ్మపాదాల దగ్గరే ఉంది కాబట్టి సర్ సర్వాన్ కామాన్ సహా సోష్ణతే సహా అశ్చునితే ప్రాపునతే కాబట్టి ఏదైతే పొందాలనుకుంటూ ఉన్నాడో ఆ కోరికలన్నీ కూడా తీరిపోయేటువంటి ఒకనొక స్థానం అంటే తాత్కాలికంగా తీరచ్చు ఇప్పుడు నది వస్తూ ఉంది ఆ నది ఒకచోట ఒక సరోవరంలోకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ప్రయాణం చేస్తుంది కాబట్టి అలా ప్రయాణం చేస్తూ దూకుడుగా వస్తున్నటువంటి నది సరోవరం దగ్గరికి వచ్చినప్పుడు ఆ సరోవరంలో దిగగానే దానికి విశ్రామస్థానం కాస్త విరామంగా ఉన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఆ ఒడిదుడుకులు ఉండవు కానీ కొంతసేపేది ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ నది ప్రవహిస్తూ ఉందంటే దానికి ఆ ఒడిదుడుకులు తప్పే అవకాశం లేదు కాబట్టి తాత్కాలికమైనటువంటి విరామస్థానాలు వాస్తవం చెప్పాలంటే ఇష్టమైన పెళ్లి జరిగితే ఒక విరామస్థానం అది కూడా ఇష్టమైనది జరిగితే తను అనుకున్నట్టుగా జరిగితే అనుకున్న కట్నం వస్తే ఇవన్నీ ఉంటాయి దానికంత యాడ్ ఎంత కాబట్టి అవన్నీ జరిగినప్పుడు తాత్కాలికంగా ఉండొచ్చేమో కానీ మళ్ళీ కొన్ని రోజులు అయ్యేటప్పటికి స్టార్ట్ అవుతుంది ఎందుకో తెలుసా తన ఆలోచనలు మరొక వైపు నడుస్తూ ఉంటాయి కనుక కాబట్టి తాత్కాలికమైనటువంటి విరామస్థానాలు అనేకం ఉండొచ్చేమో కానీ ఒక విరామస్థానము అన్న తర్వాత విశ్రాంతి స్థానం అన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కదలకుండా ఉండే పరిస్థితి ఉండాలి చూడు అది పర్మనెంట్ నివాస స్థానం మనకు పర్మనెంట్ శాశ్వతమైనటువంటిది అది ఏమిటంటే అమ్మ పాదాలు తప్ప మరొకటి లేదు శ్లోకం స్టార్ట్ చేయబోయే చెప్తున్నా ఏ మనిషి కూడాను తప్పులు చేయకుండా ఉండలేడు ఈ ప్రపంచంలో అదే దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం అపరాధాలు కాబట్టి తప్పు చేయకుండా ఎవడు ఉండలేడు కానీ తాను చేసిన తప్పును ఎవడు అంగీకరించడు క్లియర్ ఎవడైనా తాను చేసిన తప్పును అంగీకరిస్తాడా అంగీకరించడు ఈ ప్రపంచంలో ఎందుకు అంగీకరించడు తెలుసా తను తప్పు చేయడం తనకిష్టం లేదు దాట్స్ ద పాయింట్ తప్పు చేయకుండానే ఈ ప్రపంచంలో బ్రతకాలి ఏ దోషం లేకుండానే ఈ ప్రపంచంలో జీవించాలి అని ప్రతి మనిషి అనుకుంటాడు కానీ తప్పు చేయకుండా మనిషి ఉండలేడు ఈ ప్రపంచంలో వాడికి అలా తప్పు చేయడం వాడికి ఇష్టం లేదు అలాగని తప్పు చేయకుండా ఉండలేడు చూడతా కాన్ఫ్లిక్ట్ ఎట్లా తప్పు చేయడం తనకి ఇష్టం లేదు కానీ తప్పు చేయకుండా ఉండలేడు కాబట్టి అపరాధాలు అనేటువంటివి మనిషికి కొత్తవి కావు అపచారాలు అనేటువంటివి మనిషికి తెలియనివి కావు కాబట్టి మనం ఎంతంతగా ప్రయత్నం చేస్తూ ఉండినా గత జన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలైతేనేమి మనలో ఉండేటువంటి సూక్ష్మ వాసనలు అలవాట్లైతేనేమి ఇవన్నీ కలిపి మన చేత తప్పులు చేయిస్తూ పోతుంది అలా తప్పులు చేయడం మనకి ఇష్టం లేదు అలా తప్పులు చేయకుండా ఉండలేము సరేనా కాబట్టివన్నీ కూడా ఏవైతే మనం తప్పులు చేస్తున్నామో ఇవి పాపాలు జీవితంలో పాపాలంటే అవే ఇంకేం లేదు కాబట్టి చేయకూడనివి చేయడం చేయవలసినవి చేయలేకపోవడం చేయవలసినవి చేయలేకపోవడం ఒక తప్పు చేయకూడనివి చేయడం రెండవ తప్పు కాబట్టి ఈ పాపాల నుంచి మనల్ని విముక్తి చేసేటువంటి శక్తి అమ్మకే ఉంది కానీ ఇంకెవ్వరికీ లేదు స్మృతి మాత్రేనా అది స్మృతి మాత్రేనా పాపానాం క్షపణాత్ స్మృతి మాత్రేనా పాపానాం క్షపణాత్ అంటే కేవలం స్మృతి మాత్రేనా మెమరీ మనం కేవలం అమ్మను జ్ఞాపకం చేసుకున్నంత మాత్రాన స్మృతి మాత్రేనా మెమరీ మన స్మృతిలో గనక వచ్చిందంటే మన పాపాలన్నీ కూడాను నశించిపోతాయి అని అర్థం కాబట్టి పాపాలన్నీ కూడా మనసులోనే ఉంటాయి రాగద్వేషాల వల్ల అనేకమైనటువంటి పాపాలు చేస్తాం ఈ పాపాలన్నీ కూడా మనసులోనే ఉంటాయి మనసులో రాగద్వేషాల వల్ల ఉత్పన్నమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగాలి అంటే పాపాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే కదా కాబట్టి పాపాలు మనసులో ఉన్నాయి కాబట్టి మనసులో ఉండేటువంటి పాపాలు తొలగాలి అంటే పరమ పవిత్రురాలైనటువంటి అమ్మ యొక్క భావన స్మృతి మనసులో కలుదు ఎప్పుడైతే ఆమె భావన మనసులో కదులుతుందో పరమేశ్వరి అనేటువంటి స్మృతి మన మనసులో కదులుతుందో అక్కడే ఉండేటువంటి పాపాలు గనక ఆ పాపాలన్నీ కూడాను శుద్ధైపోతూ ఉంటాయి క్షపణాత అది శుద్ధైపోతూ ఉంటాయి కాబట్టి అడుసు దొక్కినటువంటి వాడు ఏ విధంగా అయితే నది దగ్గరికి వెళుతూ ఉంటాడో దాన్ని శుభ్రం చేసుకోవడానికి అట్లాగే ఈ పాపాలకి అపరాధాలకి అపచారాలకి అలవాటుబడినటువంటి మనం కూడాను అడుసు దొక్కినవాడు సోపా నదీ తీరానికి వెళ్ళినట్టుగా ఎందుకని నదీ జలాల్లో శుభ్రం చేసుకోవాలని అట్లాగే అమ్మ పాదాల దగ్గరికి రావాలి రావాలంటే స్మృతి నిరంతరం కూడాను అమ్మను మనం ప్రార్థిస్తూ ఉండాలి స్మృతి అంటే అట్లా జ్ఞాపకం వచ్చిందంటే ప్రార్థన తల్లిని ప్రార్థిస్తూ ఉండాలి తల్లిని ప్రార్థించినప్పుడు మన అపరాధాలు తొలగిపోతాయి మనలో ఉండే రాగద్వేషాలన్నీ కూడా అంతరించిపోతాయి కల్మషాలన్నీ కూడా కరిగిపోతాయి పవిత్రత మనసులో చేరుతుంది ఇది కానీ ఇది కదా మనం చేయాలా ఇది చేయలేకపోతున్నాం అది సెకండ్ శ్లోక ఇది చేయలేకపోతున్నాం ఎందుకని చేయడం లేదు నెక్స్ట్ విధేర జ్ఞాన ద్రవిణ విరహ విరహేణ అలసతయ విధేయ అశక్యవాత్ తవ చరణో యాచ్యుతిరూత్తు క్షంతవ్యం జననీ సకలోద్ధారి శివే క్వచిదీ క నవతి ఇప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థమైంది కాబట్టి సంసారం అనేటువంటి అరణ్యంలో సర్వేషాం సంసారణ్యం భ్రమతాం విశ్రామస్థాన తర్వాత కనుక మనం ఆ పని చేసి ఉండాలి కానీ ఏం చేస్తున్నామంటే కష్టాల మీద కష్టాలు పడుతున్నామే కానీ సుఖపడేటువంటి స్థానాన్ని విశ్రామస్థానాన్ని విరామస్థానాన్ని చేరలేకపోతా ఉన్నాం దేనికి కారణం ఏంటి నంబర్ వన్ విధేర జ్ఞానీ విధేహే అజ్ఞానేన నంబర్ విదే విధేరేన అంటే విధే అజ్ఞానేన విసర్గం విధి అంటే శాస్త్ర విధి కదా ఇప్పుడు గమ్యాన్ని చేరాలంటే మార్గం తెలిసిన వాడే గమ్యాన్ని చేరుతాడని ఫస్ట్ సెంటెన్సే స్టార్ట్ చేశాం కదా కాబట్టి అమ్మను పూజించడానికి కూడా ఒక విధి ఉంది శాస్త్ర విధి నేను చెప్పేది మంత్రశాస్త్రం తంత్రశాస్త్రం సౌందర్యలహరి అవన్నీ కాదు మామూలుగా పూజ చేయాలంటే కూడాను ఇప్పుడు మీకు పూజాం కరిష్య చెప్పాం కదా అది ఒక పద్ధతి కదా ఎప్పుడు కూడా ది ప్రైస్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ బ్రౌనింగ్ చెప్పినట్టుగా దేని యొక్క విలువ కూడాను ఎక్కడ తెలుస్తుంది మనకంటే దాన్ని ఆచరించే పద్ధతి గమనాన్ని బట్టే గమ్యం దేర్ ఫోర్ విధేహే అగ్నే నిన్ను ఏ విధంగా అయితే పూజించాలనో జస్ట్ ఆ శ్లోకం యొక్క భావం తెలుసుకోండి ఆ శాస్త్ర విధి నాకు తెలియకపోవడం చేత నిన్ను ఎలా పూజించాలో నాకు అర్థం కాలేదు నీ పాదపద్మాలకు ఎట్లా సన్నిహితంగా రావాలనో నాకు తెలియలేదు అందుచేత ఈ కారణంచేత విధేహ అజ్ఞానైనా ఎందుకు దూరమైపోయాను కదా ఎందుకని మార్గమే దప్పేశాను నువ్వు గమ్యం నిన్ను పొందాలి అని అంటే ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి నాకు తెలియకుండా పోయింది కారణం ఏంటి ఆ పద్ధతికి సంబంధించినటువంటి జ్ఞానం నాకు లేకపోవడమే కాదు ఆ దానికి సంబంధించిన అజ్ఞానం ఉంది అజ్ఞానీన విధేహే కాబట్టి అజ్ఞానం వల్ల జ్ఞానం లేకపోవడం చేత శాస్త్ర విధిని అనుసరించి నిన్ను ఏ విధంగా అర్చించాలనో పూజించాలనో ధ్యానించాలనో కీర్తించాలనో ఆ మార్గాలన్నీ నాకు తెలియకపోవడం ఒకటి రెండవది ద్రవిడ విరహేణ అది చూసుకుంటారండి నంబర్ టూ ద్రవిడ విరహేణ ద్రవిణ అంటే ధనం కాబట్టి నేను పేదవాడిని కావడం చేత ద్రవిడ విరహేణ కాబట్టి నాకు డబ్బు లేదు ఐశ్వర్యం లేదు ఇది కూడా ఒక కారణం అని నేను అనుకుంటున్నాను తల్లి ఎందుకో తెలుసా ఎప్పుడైతే నాకు ధనం లేదో నేను పేదవాడినో అయ్యా నువ్వు పేదతనానికి భక్తి చేయడానికి ఏమి సంబంధం ఏం చేస్తావు చెప్పండి కొందరు కదా నాకు ఇళ్ళే సరిపోతా ఇంటినే నేను సరి చేసుకోలేకపోతున్నాను నా కష్టాలు నాకున్నాయి నేను పూజ ఎక్కడ చేసుకుంటాను నేను ధ్యానం ఎక్కడ చేసుకుంటాను నేను అమ్మవారిని ఎక్కడ పూజిస్తాను అని అంటుంటారు కదా కాబట్టి నేను పుట్టుకతోనే కర్మవశాత్తు పేదవాణ్ణిగా పుట్టాను గనక దానికే సరిపోతా ఉంది పొట్టకూటి కోసమే సరిపోతా ఉంది నా జీవితం అంతా కాబట్టి ద్రవిడ విరాహేణ డబ్బు లేకపోవడం చేత మూడవది ఈ రెండే కాకుండా అలసతయ ఇది ఒకటి సోమరితనం కావలసినంత ఉంది దీన్ని ఎవడు పోగొడతాడు చెప్పండి సోమరితనం అన్న అది కూడా ఒక కారణం అంటే లేజినెస్ లేజినెస్ ఏంటి ఇక్కడ పోస్ట్ పోన్మెంట్ అంత ఈరోజు అమ్మవారికి పూజ చేస్తామనుకోవడం రేపు చేస్తామనుకోవడం మళ్ళీ అనుకోవడం రేపు ఏం శుక్రవారం కదా శనివారం మొదలు పెడదాం అలే ఇంకా వారాలు దొరికిపోతూ ఉంటాయి తిథులు దొరికిపోతూ ఉంటాయి నక్షత్రాలు దొరికిపోతూ ఉంటాయే కానీ వీడు నిలబడ్డా పూజలో వీడు నిలబడేటువంటి అవకాశం లేదు కాబట్టి అలసతాయ ఈ సోమర్తనం భర్తకస్తుండే ఇది కూడా నాకే తట్టుకు పట్టుకున్నది నన్నే ఉండేటి దాలక శాస్త్ర విధి తెలియదు చూస్తేనేమో పేదవాడిని నా కాలమంతా అంతా కూడా ఈ విధంగా ఖర్చు అయిపోతూ ఉంది ద్రవిణ విరహేణ అలసతయ నేను బదకస్తుణ్ణి అలస అలసత్వం నాకు ఎక్కువగా ఉంది లేజనేసి ఎక్కువగా ఉంది అందువల్ల ఇదో విధేయ సెకండ్ లైన్ విధేయ అశక్యత్వాత్ విధేయ అది విధేయ అంటే విధేయ అంటే చేయదగినటువంటివి ఏవేవైతే నేను చేయాలనో ఎందుకని నువ్వు భగవతివి నేను భక్తుడిని భక్తుడైనటువంటి నేను భగవంతుడు భగవతి అయినటువంటి నీ దగ్గరకి చేరాలి తల్లి చేరాలంటే నా పరిస్థితి ఇట్లుంది ఏం చేస్తే నీ దగ్గరకి చేరుతానో అవి చేయలేకపోతున్నా విధేయ అశక్యత్వా శక్తి వాడిని ఏవైతే చేయాలనో అవి చేసేటువంటి శక్తి నాకు లేకుండా ఉంది అశక్యత్వాత్ ఈ కారణాల చేత ఇప్పటికి నాలుగు కారణాలు కనపడ్డాయినాయన కాబట్టి శాస్త్ర విధి తెలియకుండా పోవడం పేదరికం ఒకవైపు ఉండడం ఇవే చెప్తాం మనం కారణాలు అందుకని అవే చూపిస్తూ ఉన్నాడు స్వామి కాబట్టి సోమర్థనం ఒకవైపు ఉండడం విధేయ అశక్యత్వా చేయవలసినవి చేయలేకపోవడం వీటి వల్ల తవ చరణయోహో తవ చరణయోహో అమ్మ నీ చరణ కమలాలున్నాయి వాటి సేవనం తవ చరణయోహో నీ చరణకమల పూజ ఏదైతే ఉందో యా చ్యుతి అభూత్ ఆ విషయంలో యా ఏ విధమైనటువంటి చ్యుతి పతనం అభూత్ కలిగిందో చూచేవా వీటన్నిటి కారణాల చేత నీ పాద పద్మాలకి బట్టే నీ పాద పద్మాల్ని నీ చరణకమలాల్ని నిరంతరం కూడా అర్చించేటువంటి భాగ్యం నుంచి జారిపడే పతనం అది చ్యుతి కాబట్టి దానికి అవకాశమే లేకుండా పోయింది అర్థమవుతుంది కనుక గమ గమ్యము అమ్మ నాయన బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇంట్రొడక్షన్ ఇచ్చిందంత ఊరికే కాదు గమ్యం ఆమె మార్గం ఏంటి ఇదిగో ఇవన్నీ శాస్త్రవిధి అంతా కూడా ఆమెని చేరడం అవి ఏమీ చేయడం లేదు మార్గము వదిలేసాడు వాడు ప్రయత్నం చేసినా కూడా ఉపయోగం లేదు ఎందుకని యత్నమే కానీ ప్రయత్నం కాదు అంటే ఇప్పుడు మనం బయలుదేరాము సికింద్రాబాద్లో ఆశ్రమానికి రావాలా మధ్యలో వచ్చాము ఇక్కడి నుంచి బయలుదేరి ఇట్లా రావాల్సింది మెదక్ రోడ్లో సంగారెడ్డి పోయాడు అనుకోండి ఇంకా అక్కడి నుంచి అలా తిరుగుతూ తిరుగుతూ ఉండాడు అనుకోండి రామచంద్రపురం వచ్చాడు అనుకోండి ఇప్పుడు వాడిని ఎక్కడ మనం ఆపి అడిగినా ఎక్కడికి పోతున్నావయా నువ్వు అని అంటే నేను సుందరచేత నాశ్రమానికి పోతున్నాను అని చెప్తాడు కాబట్టి మనిషి యత్నంలో ఉన్నాడు కానీ ఎప్పుడంటే అదంతా తిరగకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాడనుకో అది ప్రయత్నం ప్రకర్షణ యత్నం కాబట్టి ఎటు ఎటు తిరిగితే లాభం లేదు సరైనటువంటి మార్గంలో పోవాలా సరైనటువంటి మార్గంలో పోతేనే గమ్యం చేరుతాం లేకపోతే చేరేందుకు అవకాశం లేదు కాబట్టి అమ్మ యొక్క పాద పద్మాలు చేరాలని ప్రయత్నం చేసిన తవ చరణయోహో యా చ్యుతిరభూత్ తవ చరణయోహో నీ పాదకమల సేవ ఏదైతే ఉందో యా ఏ విధమైనటువంటి చ్యుతి అభూత్ చ్యుతిరభూత్ చ్యుతిరభూత్ చ్యుతి అభూత్ చ్యుతిరభూత్ కాబట్టి పతనం జరిగిపోయిందో కనుక నేను నిన్ను చేరాలనేటువంటిది నా హృదయంలో ఉంది కానీ నేను చేరేటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది పతనం జరుగుతుంది కనుక ఇప్పుడు ఏంట ఇవెంతా చెప్పావు నిజం ఏంటి థర్డ్ లైన్ తది తత్ తత్ ఏ తత్ అమ్మా కూడా క్షంతవ్యం నన్ను క్షమించు ఎందుకని టెక్స్ట్ పేరేంటి దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం కాబట్టి అమ్మ విషయంలో ఏ అపరాధాలు అయితే చేశాము వాటిని క్షమించమని కోరుతున్నాం అపరాధాలు ఏంటి ఇదిగో ఇవి ఆమె కావాలనుకోవడం ఆమెకి సంబంధించినటువంటి చేయకుండా పోవడం సరేనా నాకు అమ్మ కావాలి జగజ్జనని కావాలి కానీ ఏ యొక్క సాధన కూడా చేయుడు కారణం ఏంటి అజ్ఞానము ఇంకా ఏంటి పేదరికము ఇంకా ఏమిటి అలసత్వము ఇంకా ఏమిటి చేయవలసింది చేయలేకపోవడం వీటన్నిటి కారణాల చేత నీ పాదపద్మ సేవననికి నేను దూరం అయిపోయినాను తల్లి తదేతత్ క్షంతవ్యం కాబట్టి ఇదంతా ఏదైతే ఉందో తత్ ఏతత్ అది అంతా కూడా తత్ అది ఏతత్ అంతా కూడా కాబట్టి తదేతత్ అది ఎంత ఏదైతే ఉందో క్షంతవ్యం జనని అమ్మ క్షమించు తల్లి ఎందుకని ఈ విధమైనటువంటి మార్గంలో పోతున్నాను గనక జనని క్షమించు ఎందుకని సకలోద్ధారిణి సకల ఉద్ధారిణి కాబట్టి అందరినీ ఉద్ధరించేటువంటి తల్లివి నీవు నీ యొక్క కనుసన్నల్లోనే ఈ విశ్వం కూడా నడిచిపోతూ ఉంది విశ్వమంగళకారిణి నువ్వు కాబట్టి ఎవరికి ఎక్కడ ఏ విధమైనటువంటి ఆనందం కలిగినది నీ వలనే కాబట్టి సకలం సకల జనులకు ఆనందాన్ని ప్రసాదించేటువంటి తల్లి సకలోద్ధారిణి పతనమైనటువంటి వాడిని ఉద్ధరించేదానివి అది ఉద్ధరణి సకలోద్ధారిణి ఉద్ధరించేదానివి ఉద్ధరించేది ఎవరిని ఎవరినైనా పట్టుకొని లేపాను అని అంటే పడ్డవాడిని లేపాడు అని అర్థం కదా నేను అతను లేపానండి వెంటనే అందువల్ల బాగా కాలు ఇరగలేదంటే అర్థం పడేవాడిని లేపాడు అని అర్థం అట్లాగే చ్యుతి అభూత్ చ్యుతిహి పతనం కాబట్టి నేను ఈ విధంగా పతనం అయ్యాను కదా నువ్వు ఎవరంటే సకలోద్ధారిణి అందరినీ ఉద్ధరించేటువంటి తల్లివి నేను నీ బిడ్డని ఈ విధంగా నేను పతనమయ్యాను తల్లి కాబట్టి నన్ను కూడా ఉద్ధరించు ఎందుకని శివే చూచారా ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మనం పీల్చేటప్పుడు మనకి ఏం కావాలన్న దాంతో పిలవాలా ఇది ఇంపార్టెంట్ మనకేం కావాలి అది ఇప్పుడు హరి అన్నామనుకోండి హరి హరతి పాపాన్ని పాపాలని పోగొట్టేవాడు మనం ఏదైనా పొరపాటు చేసామనుకోండి పాపని చేసామనుకోండి అది చిన్నది కానీ పెద్దది కానీ దోమని చంపడం కూడా పాపమే ఎందుకని మళ్ళీ ఇంకో జన్మలో కూడతుంది కాబట్టి అలా అన్నప్పుడు మన వాళ్ళు తమాషా చేస్తుంటారు పెద్దవాళ్ళు వాళ్ళు ఏదైనా తెలియకుండా పొరపాటు జరుగుతూ ఉంటే కృష్ణ రామా శివ ఈ పెరుగుతుంటారు కారణం ఏంటంటే ఎక్కడిది అక్కడ ఇప్పుడు దో దోమను చంపాము హరి ఈ దోమను చంపడం పాపం చంపకపోతే అది నేను చంపేటట్టు ఉంది అందుకని నేను దాన్ని చంపాల్సి వచ్చింది కాబట్టి హరి అన్నామనుకోండి అదే నీకు ఆనందం కావాలనుకో ఏమన్నా హరి అన్నామనుకో ఉండే ఆనందం కూడా పోదు అందుకని కృష్ణ కృష్ణ అంటే ఎల్లప్పుడు నా అంటే ఆనందం నిర్వృతి వాచక కాబట్టి సత్తావాచకం కనుక ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటి వాడు అందుకని చూసారా ఆయుధమే లేదు చేతిలో ఏ దేవుడు చూసిన ఆయుధం ఉంటుంది మన హీరోకి ఆయుధం లేనేలేదు ఎందుకని ఆపదే లేదు ఆపదే లేదు ఆనందమే లేదు గనక ఎప్పుడు రాగం ఆనందంగా ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు రాగం ఎప్పుడు వస్తుంది ఆనందంగా ఉంటే వస్తుంది సినిమాల్లో అయితే చచ్చిపోతే కూడా వస్తుంది వీళ్ళు చచ్చిపోతే కూడా వీడు పెను చీకటాయ లోకం అని పాడుతుంటాడు అందుకని ఆనందం కాబట్టి ఆనందం కాబట్టి మనకు ఆనందం కావాలి కృష్ణ ఏదైనా తప్పు చేసావు అనుకోండి తప్పు కేవలం ఇట్లా దోమం చంపడం అని కాదు ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను ఎవరైనా బాగుంటే చూసి వీళ్ళు చెడిపోతే బాగుండేది అనుకున్నాం అనుకోండి అప్పుడు అనుకోవాలి హరి ఎందుకని ఇదేం కర్మో ఎప్పుడు ఏ జన్మలో చేసుకున్నాను లేకపోతే ఎవడెవడి కర్మఫలాలు వాడు అనుభవిస్తూ ఉంటే సరేనా కదా వాడి కర్మఫలం కదా అది వాడు ఐశ్వర్యవంతుడు ఏంటి నువ్వు దుఃఖపడేది ఏంటి ఇప్పుడు వాడికి ఐశ్వర్యం ఉంది స్వామి చే వాడికి ఐశ్వర్యం ఉంటే నీకే సంబంధం అయ్యా ఈ ప్రపంచంలో ఐశ్వర్యం పోయి చూడుబో నీకు అన్ని ఊర్లు తెలుసా అన్ని వీధులు తెలుసా అందరి జీవితాలు తెలుసా కోటేశ్వరులు ఎంత మంది ఉండారు ఈ ప్రపంచంలో నీకుండేది రెండు కళ్ళు ఎంతమంది కోసం ఏడుస్తావను ఈ రెండు కళ్ళకి వాటిలో ఎంత కన్నీరు కాలవారని అందుకని ఎవడు ఎట్లుండినా సరే లెట్ హీమ్ ఎంజాయ్ ఒక్కటే వాడు ఆనందంగా ఉండాడు అనుకోండి పోనీ వాడు ఆనందంగా ఉన్నాడు ఎందుకని వాడన్నా సుఖంగా ఉన్నాడు కనుక రేపు నేను చెడిపోతే దగ్గర కన్నా వాడు చెడిపోయాడు అనుకోండి కూడా వాడు ఒక జోలే నేను ఒక జోలే వేసుకొని పోవాలి కనుక ఎవరైనా సరే ఆనందంగా ఉండాడు ఆనందంగా ఉండే అనుకోవాలి నువ్వు దుఃఖపడకూడదు కనుక అటువంటి భావన వచ్చిందనుకోండి ఆనందంగా ఉండేవాళ్ళని చూసి పూర్వపు ఓ మంచి విలువైనటువంటి గుడ్డ కనుక మనం ఇక్కడ చెప్పొచ్చులే నేను పర్వాలేదు ఏమనుకోరు కదా అంటే మగవాళ్ళు పెద్దగా చూడరు కానీ అమ్మగారులు అయితే ఒక మంచి కాస్ట్లీ చీర కట్టుకొని ఒక అమ్మ పోతుంటే అనేవాళ్ళు సరేనా ఎందుకని అంటే కొందరు మరి ఇర్స్ అండి ఎక్కువ అవసరంలే ఎందుకని ఆ చీర గొప్పది కావచ్చు చీరతో మనకేం సంబంధం ఏదో కట్టుకోవాలి కదా సభ్య సమాజంలో కనుక ఎవరన్నా బాగుండేవాళ్ళని చూసినప్పుడు ఆనందంగా మనం తృప్తి పడుతూ ఉండేటువంటి లక్షణం కలగాలి ఎక్కడైనా సరే ఇటువంటి రాగోడనటువంటి భావాలు కనుక వస్తేనాయన హరి అంటే కాబట్టి ఈ రాగోడనటువంటి భావాలున్నాయనైనా అవి అమంగళం అశివం భవేత్ అన్నాడు ఆదిశంకరాచార్య స్వామి ఏది మాండవిక కారికా భాష్యంలో అశుభం భవేద్దు అట్లా అశుభం కాకుండా ఉండాలి కదా ఇదిగో శివే మంగళకారిణి శివే అంటే మంగళకారిణి కాబట్టి మనకు మంగళం సమకూర్చేటువంటి తల్లి అమంగళం అనేటువంటిది ఉండకూడదు అమంగళం అంటే అశుభం అశుభం జీవితంలో లేకుండా ఉండాలంటే అమ్మ యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి నేను ఈ తప్పులన్నీ చేశాను గనక తల్లి తదే తది మళ్ది కూడా ను క్షమించాలా జనని తల్లివి గనక ఇంకా ఎవరే చెప్పుకోవాలి నేను తల్లి కూడా క్షమించకపోతే ఇంకా నన్ను క్షమించేవాళ్ళు ఎవరు భార్య భార్య క్షమిస్తుదే శాపం పెడతది భార్య శాపం పెడతది చెప్పినవి గనక తెచ్చి ఇవ్వకపోతే శాపం పెడతది పట్టుచేరది ఏమన్నదనుకో తేలేదనుకో నీకు కూడా లేకుండా పోవుగాక కానీ తల్లి అట్లా కాదు తల్లి నాకు లేకున్నా పర్వాలేదు నాయన నీకుంటే చాలు అందుకని ప్రతి ఇంట్లో పూర్వక రోజుల్లో ఇప్పుడు కాదు కానీ పూర్వక రోజుల్లో అందరు తిన్న తర్వాత కదా తల్లి తినేది కానీ పాపం ఆమె తయారు చేసేది వంట ఆమె కష్టపడేదంతా ఆమె అందరు తిన్న తర్వాత ఒక్కొక్కసారి వీళ్ళు ఆనందంగా మాట్లాడుకుంటూ లాగేస్తారు మొత్తం ఆమెకు కూడా లేకుండా ఆమెకి లేకుండా లాగేసినా కూడాను బాధపడదు బిడ్డలు తిన్నారలే తృప్తిగా తిన్నారలే అనుకుంటుంది కడుపు చూసేది తల్లి అర్థమవుతుంది నేను చెప్పను అండి అంటే కడుపు చూసేది తల్లి జేబు చూసేది భార్య అని ఒకటి ఉండేది అంటే వచ్చి కనుక షర్ట్ తీసి పెట్టే స్నానాన్ని పక్క జేబులో పోయి ఏమేమి ఉన్నాయి తల్లి చేయదు ఆ పని ఆమెకు అవసరమే లేదు బిడ్డ ఆనందంగా ఉంటే చాలు లేదు శివే మంగళకారిణి ఎందుకంటున్నానంటే అమ్మా నేను ఇవన్నీ మరి మరే ఇన్ని చెప్తున్నావు కదా ఈ తప్పులన్నీ ఎందుకు చేసావరా ఎవరమ్మా చేసే తప్పులు శంకరా అప్పుడు వచ్చి చూడండి ఎట్లుండదు ఎవరే తప్పు చేసావు కదా నువ్వే చెప్తున్నావు కదా విధేయజ్ఞానేనా ద్రవిణ విరహేణ అలసతయ ఇవన్నీ నువ్వే కదరా చెప్తున్నావు అమ్మా నేను నువ్వు అనేది కాదు తప్పు చేసేవాడు చెడ్డడు ఎంత యాక్సెప్టెన్స్ అది యాక్సెప్టెన్స్ అక్కడ మన గుండె భారం అంతా దిగుతుంది కిందకి తప్పు చేయడం కాదు తప్పు చేయడం ఎవరికి ఇష్టం లేదని చెప్పాను కదా నేను ఇష్టం లేకపోయినా కూడా చేశాను కదా ఇప్పుడు ఒకసారి దించుకునే పద్ధతి అమ్మ చెడ్డవాడు చేస్తాడు తప్పు నీకొక్క మాట చెప్తున్నా నేను కుపుత్రో జాయత నాకెందుకు అక్కడ మనసు కదలతదంటే రాసిన వాడు ఎవడాని అది ఇంకేం లేదు నేనంటే బాధలేదు నేనన్నాను అనుకోండి ఆ మాట కుపుత్ర జాయేత జాయేత పుట్టచ్చు ఎవరో కుపుత్ర చెడ్డ కుమారుడు చెడ్డపుత్రుడు దుష్టపుత్రుడు పుట్టచ్చమ్మా నేను చెప్తే ఏమనిపించదు కానీ శంకరానా శంకర అటువంటి బిడ్డని చూసిందా ప్రపంచం కుపుత్ర జాయత అమ్మ దుష్టుడైనటువంటి బిడ్డు ఉండొచ్చు కుమాత నభవతి కుమాత నాభవతి కానీ దుష్ట దుష్టమైనటువంటి తల్లి ఉండదు ఎక్కడ క్వచిదపి ఎక్కడ కూడా అది కొచిదపి ఎక్కడ కూడా ఒక చోటే కాదు ఎక్కడ చూచినప్పటికి కూడాను చెడ్డ బిడ్డ ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లి ఉండేందుకు అవకాశం లేదు చెడ్డ బిడ్డని గనక చెడు పనులే చేస్తానమ్మా చేయకూడనివే చేస్తాను తల్లి కానీ నువ్వు కుమాత కాదు అసలు మాత పదానికి ముందు కు అనేటువంటి అక్షరం పెట్టడానికి అవకాశమే లేదు తల్లి కాబట్టి ఖచిదపి ఎక్కడైనప్పటికి కూడాను కుమాత నభవతి ఎక్కడ ఉండదు గనక ఇక చెడ్డవాడినే గనక ఇది నా జన్మ హక్కు కనుక చెడు చేయడం అనేటువంటిది నా జన్మ హక్కు గనక తల్లి అందుకని నీ దగ్గరికే వచ్చాను కాబట్టి నువ్వు నన్ను ఏతత్ క్షంతవ్యం నన్ను రక్షించాలి కాబట్టి నువ్వే నాకు శరణం ఆర్తానాం ఆర్తిహరణార్త్ ఆర్తానాం ఆర్తిహరణార్త్ శరణం కాబట్టి ఆర్తులు ఎవరైతే ఉంటారో ఈ ప్రపంచంలో దుఃఖాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరో ఉంటే ఉంటారో ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆర్తులు ఆర్తానాం ఆర్తిహరణాత్ వాళ్ళల్లో ఉండేటువంటి ఈ దుఃఖాన్ని పోగొట్టేటువంటిది ఎవరో ఆవిడ శరణం శరణం అంటే ఆశ్రయస్థానం శరణం అంటే ఆశ్రయస్థానం కాబట్టి ఎందుకు ఆశ్రయిస్తాము నదిని ఎందుకు ఆశ్రయించాము అడుసు గనక అడ కడుక్కుంటాం గనక కాబట్టి ఇక్కడ కూడాను దుఃఖం ఉంది ఈ దుఃఖం ఎట్లా పోతుంది ఏ విధంగా పోతుంది పోయేటువంటి అవకాశమే లేదు ఎట్లా పోతుందో కూడా తెలియదు ఎందుకు తెలియదు అల్పజ్నుణ్ణి గనక అమ్మ నేను అల్పజ్ను అమ్మ నాకు అల్ప జ్ఞానం అల్పశక్తివంతుణ్ణి కాబట్టి జ్ఞానములోనూ అల్పత్వం ఉంది శక్తిలోనూ అల్పత్వం ఉంది కాబట్టి చివరికి ఆశ్రయస్థానం ఏది అంటే నాకే తెలియడం లేదు కనుక నువ్వే నాకు ఆశ్రయస్థానము నువ్వే నాకు శరణ్యం ఆర్తానాం ఆర్తిహరణాత్ శరణం కాబట్టి తల్లి నువ్వే నాకు శరణ్యం శరణ అంటే ఆ ఆర్తిని ఆ దుఃఖాన్ని ఆ బాధని కష్టాలని కన్నీళ్ళని కడగండ్లని వీటినన్నింటినీ పోగొట్టేటువంటి శక్తి నీకే ఉంది లేదా ఇప్పుడు చూడు విధేహే అజ్ఞానేన అది ఒకటి ఊరికే ఎగ్జాంపుల్ చెప్తా మీకు అజ్ఞానేన విధేహే కాబట్టి నాకు జ్ఞానం లేదు గనక అజ్ఞానం ఉంది గనక నేను శాస్త్ర విధిని అనుసరించి నిన్ను ఆశ్రయించలేకపోయానని కదా కాబట్టి ఎప్పుడైతే శాస్త్ర విధి తెలియదో తెలియనప్పుడు ఆశ్రయించాం భగవద్గీతలో చూడు శిష్య స్నేహం సాధి ప్రపన్నం ఓకే కృష్ణ ఎ శ్రేయస్యా అతనిశ్చితం బృహితన్మే ఏది శ్రేయస్సో నాకు తెలియడం లేదు నన్ను నేను శిష్యుని నన్ను ఉద్ధరించు అంటే జ్ఞానం ఇచ్చాడా లేదా ఇచ్చాడు కదా విధేహ అజ్ఞానేనా కాబట్టి అజ్ఞానం వల్ల భగవంతుని మనం చేరలేకపోతే అగ్ భగవంతుని ఆశ్రయిస్తే భగవతిని ఆశ్రయిస్తే అజ్ఞానం తొలగిస్తుంది అజ్ఞానం ఎలా తొలగిస్తూ ఉంది జ్ఞానాన్ని మనకు సంపూర్ణంగా ఇస్తూ ఉంది కనుక అజ్ఞానం తొలగిపోతూ ఉంది నెక్స్ట్ ద్రవిణ విరహేణ పేదరికం కాబట్టి నేను భేదవాణ్ణి గనుక పేదరికంలో ఉన్నాను కనుక అనేక బాధల్లో ఉన్నాను కనుక నిన్ను నేను పూర్తి చేయలేకపోతున్నాను ఆశ్రయించలేకపోతున్నాను అని నువ్వు చెబితే కాబట్టి ఆ పేదరికాన్ని పోగొట్టేటువంటి శక్తి కూడా ఎవరికి ఉందంటే ఎవరికి ఈ ప్రపంచంలో అందరూ పేదవాళ్ళ ఈ ప్రపంచంలో నిజం చెప్పాలంటే ధనం కలిగిన వాళ్ళు కూడా పేదవాళ్లే ఎందుకని నాకు ఏదో కావాలి అని యాచించేవాడు ఎవడైనా బెగ్గరే కాదా కాబట్టి కోటీశ్వరుడు కూడా ఏదో కోరుకుంటూనే ఉన్నాడు కదా ఈ ప్రపంచంలో కానీ శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం కావాలి అప్పుడే ఈ పేదరికం పోతుంది ద్రవిడ విరహేణ కనుక శ్రీకృష్ణుడు యొక్క పాద పద్మాల్ని కుచేరుడు ఆశ్రయిస్తే పోయిందే లేదా ద్రవిణ విరహేణ అట్లాగే అలసతయ అలసతయ అలసతయ ఏంటి చూడు నీ టవులు తప్పిన మూర్చ వచ్చాయి ఏది కరిమకరల సంగ్రామంలో గజేంద్రుడు బాగా అలిసిపోయిన తర్వాత నీవే తప్ప ఇతపరం పెరుగ అని ఒక్కసారి ప్రార్థిస్తే శరికం చెప్పడు మనం చూచాం కదా పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా శ్రీహరి కాబట్టి ఒకవేళ నాలో ఆ బలహీనత అలసత ఉంటే దాన్ని తొలగించేటువంటి శక్తి గజేంద్రుడికి తొలగించాడు భగవంతుడు అట్లాగే తొలగిస్తాడు కాబట్టి ఇవన్నీ విధేహే అజ్ఞానేన ద్రవిణ విరహేణ అలసతయ విధేయ అశక్యత్వాత ఇవన్నిటిని తొలగించేటువంటి శక్తి భగవంతుడికే ఉంది భగవతికే ఉంది కనుక ఇవన్నీ వీటి వల్ల అదే కదా చెప్తున్నాడు తవ చరణయోహో యాచ్యుతి హీరభూత్ నీ పాత పద్మ సేవనాలకి ఏ విధంగా అయితే నేను దూరం అయిపోయి పతనమైపోయానో తల్లి అని చెప్తున్నాడు కదా అలా కాకుండా ఉండాలి అంటే ఆమె అనుగ్రహం కలగాలి ఆ అనుగ్రహం కలగాలి నీకు లేవని నువ్వు చెప్పుకోవాలి ఆమె తీర్చాలి ఇక్కడ మీకు ఒక క్రిటికల్ క్వశ్చన్ భగవంతుడు అంటేనే సర్వజ్ఞత్వం కదా కాదా సర్వం జానాతీతి కదా భగవంతుడికి సమస్తం తెలుసు కదా తెలియకపోతే మీకు నాకు ఆయనకి తేడా ఏంటి అమ్మవారు కూడా అంతే కదా భగవాన్ భగవతి అంతే ఇంకేం లేదు ఉపాదాన కారణం నిమిత్త కారణం ఆమెకు కూడా తెలుసు కదా మరి నీకు ఇవన్నీ ఉండాయని ఏది శాస్త్రవిధి నీకు తెలియదని నువ్వు పేదవాడవని నీకు అలసత్వం ఉందని నువ్వు చేయవలసింది చేయలేని పరిస్థితుల్లో ఉండవని ఇవన్నీ ఆమె తెలీదా అంటే అమ్మంటే అమ్మ ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కనుక ఒకవేళ కృష్ణుడు కృష్ణుడు ఆయన తెలీదా చెప్పు నువ్వు చెప్పడం ఎందుకు ఒక క్రిటికల్ క్వశ్చన్ మీకు ఎప్పుడైనా వస్తుంది పడుతుంది అవును ఆమె సర్వజ్ఞత్వం తెలిసింది కదా నాకు ఏమేమి లేవా ఆమె తెలుసు కదా నేను అడగకుండా ఇస్తే బాగు ఇదే పని కదా ఇంకేముంది కాబట్టి నేనెందుకు మళ్ళీ అడగడము ఏం చెప్తారు దీనికి ఆవిడికి తెలియకపోతే నువ్వు చెప్పే ఉపయోగం లేదు ఆవిడి గనక తెలిసి ఉంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకని చెప్పిన దాన్నే చెప్పడం ఎందుకు నేను పోయి స్వామి దగ్గర నిలబడి మూడు మూడల తొమ్మిది తొమ్మిది రెండో పద్దెనిమిది ఆయన వాడిని చెప్తా ఉన్నాడు ఎందుకు నాకు తెలుసు కదా కాబట్టి అమ్మకి తెలిస్తే నువ్వు చెప్పడం ఎందుకు అసలు ఆమెకి తెలియలేదనుకో ఆమెకి అజ్ఞానం ఉంది ఇంక నువ్వు చెప్పేది ఏంటి ఏమంటారు ఇప్పుడు వచ్చింది ఎప్పుడ నీ క్వశ్చన్ పడుతుంది ఎప్పుడో పడుతుంది అన్నిటికీ ఉండే శాస్త్రంలో నీలకంఠ దీక్షితులు మహాభక్తుడు నీలకంఠ దీక్షితుల వారు ఆయన కామాక్షి ఆలయంలోకి వెళ్ళాడు అమ్మవారి దేవుడికి నీలకంఠ దీక్షితులు కామాక్షిదేవి ఆలయంలోకి వెళ్ళాడు వెరీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఇది తీరా వెళ్ళాడు ఏదో చెప్పాలని మోక్షం అడుగుతాడు ఏమడుగుతాడు తీరా వెళ్ళాడు కామాక్షి కంచి కామాక్షి కామాక్షి ఆలయంలోకి వెళ్ళాడు అక్కడే ఆదిశంకరాచార్య స్వామి వేసినటువంటి సిరిచక్రం కూడా ఉంది అక్కడ నిలబడ్డాడు నిలబడి ఒక తమాషాగా ఒక మాట అన్నాడు ఏదో అడగబోతే ఆయనకే వచ్చింది డౌట్ ఆయనకి ఈ డౌట్ వచ్చుంటుందని నేను అనుకుంటున్నా నా డౌట్ ఎంత కరెక్టో మీరు ఇప్పుడు వింటే చెప్తారు ఆయన అంటాడు అవేద్యత అవిదితి అవేద్యత అవిదితి కి అద్యాప్యనుక్ వయ అంతర ఉపశమాయనళం అంతరరుజ ఉపశమాయనర్ధ్యసే కిశ్రవణే నిధా శ్రవణే నిధా మత ప్రసీవ మలయ్వజ పాండ్యక్యఫుల్ మత ప్రసీద మలయ్వజ పాండ్యకే మత కమాక్షి మలయ్వజ పాండ్యకన్యే ఇది ఒక ప్రయోగం కారణం ఏంటంటే మలయధ్వజుడు అని దక్షిణ భారతదేశంలో ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు మహాభక్తుడు ఆయన పేరు మలయధ్వజుడు ఆయన అమ్మవారిని కామాక్షిని బిడ్డలాగా పూజించాడు ఇప్పుడు మనకి దేవకి కౌసల్య వీళ్ళంతా కూడాను భగవంతుని బిడ్డలాగా చూసుకున్నారు అట్లాగే ఆయన కూడాను కామాక్షిదేవి అంటే తన బిడ్డ అనుకోను అందువల్ల మలయధ్వజ పాండ్యకన్యే మలయధ్వజుడు అనేటువంటి పాండ్య రాజు ఎవరినైతే దేవతగా పూజించాడో ఓ మాతహ అంటే కామాక్షి అని అర్థం కాబట్టి కామాక్షినే ఆయన ఆ విధంగా ప్రార్థించాడు పూజించాడు కనుక ఆయన చెప్తా ఆయన చెప్తున్నాడు అవేద్యత కిం ఆవేద్యత ఆవేద్యత అవిదిత అమ్మ దీ తమాసదు అండి ఏదో చెప్పాలని వచ్చి అవిదితం కిం ఏదో నీకేదో తెలియదని నేను చెప్పాలని వచ్చానో అని నువ్వు అనుకుంటున్నావా వండర్ఫుల్ చెప్పాలని వచ్చాడు కదా ఇప్పుడు ఏదో చెప్పబోతాడు చెప్పబోయే ముందు ఉంటాడు అమ్మ నేను ఏదైతే చెప్పాలని అనుకుంటున్నానో అది నీకు తెలియదని నీకు తెలియకపోవడం చేత నేను చెప్పాలని వచ్చానని నువ్వేమన్నా అనుకుంటున్నావా విచిత్రం కామాక్షి అనుకోని ఉంటుంది అది ఇంతమంది వచ్చి ప్రార్థన చేశారు కానీ వీడేవాడు ఆ వీడు నీలకంట దీక్షితులు విచిత్రమైన ప్రార్థనే ఇది వాడు చెప్పాలని వచ్చి నీకు తెలియంది నేను చెప్పాలనుకుంటున్నానంటూ మొదలుపెట్టాడేంటి అసలు ప్రారంభమే చూండి ఆవేద్యత అవిదితీ నీకు తెలియనిది అవిదితం ఆవేద్యత దాన్ని నేను చెప్పాలనుకోని నివేదించాలనుకోని వచ్చానని నువ్వేమని అనుకుంటూ ఉన్నావా తల్ తల్లి అద్యాప్యనుక్తం వక్తవ్యం అది అద్యాప్యనుక్తం వక్తవ్యం అద్యాపీ అనుక్తం వక్తవ్యం అంటే అయినప్పటికి కూడా నీకు తెలిసే ఉండిన అద్యాపీ అనుక్తం వక్తవ్యం వక్తవ్యం అంటే చెప్పదగింది అనుక్తం చేత్ చెప్పదగింది కనుక చెప్పకపోతే చూడి బ్యూటిఫుల్ సార్ ఆ శ్లోక సేప ఫార్మేషన్ ఎట్లా ఉందో చూడండి నీకు తెలియనిది నేను చెప్పాలని వచ్చానని నువ్వు అనుకుంటున్నావా మీనాక్షి తల్లి తథ్యాపి అనుక్తం చేత్ అంటే వక్తవ్యం అనుక్తం చేత్ చెప్పవలసింది గనక చెప్పకపోతే అట్లా కాని నీకు తెలుసని నేను చెప్పవలసింది గనక చెప్పకపోతే అంతర రుజ అంతర్ అంటే లోపల రుజ అంటే బాధ దుఃఖం కాబట్టి నా లోపల ఏ దుఃఖం ఉందో ఉపశమాయ నాలం అది ఉపశమించేటువంటి పరిస్థితే లేదు కాబట్టి నాలో ఏదో దుఃఖం ఉంది నేను వచ్చాను ఇప్పుడు నీకు చెప్పాలే చెప్పబోయేటప్పుడు నాకు సందేహం వచ్చింది మరి ఏదైతే నేను చెప్తూ ఉన్నానో అది అమ్మకు తెలియదు ఆమె సర్వవ్యాపి కదా సర్వజ్ఞరాలు కదా ఆమె సమస్తం తెలుసు కదా మరి ఆమెకి తెలిసింది నేను చెప్పడం ఏంటి నిజమే అద్యాపీ అనుక్తం వక్తవ్యం వక్తవ్యం అనుక్తం చేత్ కాబట్టి చెప్పవలసింది గనక చెప్పకపోతే అంతరా నా లోపల ఉండేటువంటి రుజ దుఃఖం బాధ ఏదైతే ఉందో ఉపశమాయ అది ఉపశమించడం అనేటువంటిది నా అలం జరగదు కాబట్టి నా బాధ నాకే ఉంటది నీకు తెలుసా నీకు తెలియదా నువ్వు నీకు సర్వజ్ఞత్వం ఉందా సర్వజ్ఞత్వం లేదా నేను కాదు నేను ఒక చిన్న గ్లాసు నువ్వు ఒక సముద్రం నేను పోయి ఈ గ్లాసుతో ముంచి సముద్రపు జలాన్ని పైకి తీసుకొని రావడం హాస్యాస్పదమైనటువంటి విషయం కాబట్టి నీకు ఎంత జ్ఞానం ఉందో అల్పజ్ఞాని అయినటువంటి నేను అల్పజ్ఞుడైనటువంటి నేను అల్పశక్తివంతుడైనటువంటి నేను అదంతా తెలుసుకునే అవకాశం లేదు కానీ చెప్పదలుచుకున్నది కనుక చెప్పకపోతే వక్తవ్యం అనుక్తం చేత్ నేను చెప్పదలుచుకున్నది గనక చెప్పకపోతే అంతర రుజ ఉపశమాయనాళం కాబట్టి నా లోపలుండేటువంటి బాధ తొలగిపోయే అవకాశం లేదు చెప్పుకోవాలి ఎవరికన్నా కదా ఇదే సమాజంలో సపోర్ట్ సిస్టమ్ ఎవరికి ఏ బాధ వచ్చినా ఇంకొకరికి చెప్పుకున్నప్పుడు వాళ్ళు తీర్చేది లేదు ఏడ్చేది లేదు ఎందుకని వాళ్ళకి వెయ్యి ఉండయి కానీ మనం పోయి చెప్పుకుంటే కొంతసేపు ఏదో తీరిపోతుంది సరేనా ఆ వినడం వల్ల వాళ్ళ ప్రారంధం ఇప్పుడు తీర్చలేని వాడు వినడం ఎందుకు అటువంటి ప్రారంధాలు కలిగిన వాళ్ళల్లో గొప్ప ప్రారంధం కలిగిన సాధువులు గొప్ప ప్రారంధం ఏదైనా రాని సాధువు దగ్గరికి సాధువు దగ్గరికి నల్లగా ముఖం పెట్టుకొని వచ్చారంటే ఏదో ఉందని అర్థం కాబట్టి రాగానే ఇదిగో మా వాడికి సీట్ రాలేదను మా అమ్మాయికి అల్లుడు సరిగా సరిగా చూసుకోవడం లేదను ఏదో ఒకటి ఉంటుంది అప్పుడు చూసుకునేవాడు అల్లుడు నేనేం చేస్తా అని చెప్పి పెళ్ళి లేను కానీ చెప్పుకుంటారు ఎందుకో తెలుసా చెప్పుకుంటే అంతర రుజ ఉపశమాయ అలం కాబట్టి లోపల ఉండే బాధ తగ్గుతుంది మీరు కావాలంటే చూడండి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ థింగ్స్ గురువారం కనుక బయటకు వస్తున్నారంటే తెలుస్తూ ఉంటుంది కొందరు వస్తూ ఉంటారు చాలా బాధతో వస్తారు లోపలికి పోయేటప్పుడు ఈ లోపల ఏం జరిగేది వాళ్ళ దగ్గర ఉండే రెండు పండ్లు నేను తీసుకోవడం తప్ప మీకు అర్థం అవుతుంది నేను ఇచ్చేది ఏమీ లేదు వాళ్ళే రెండు పండ్లు ఆడబెట్టి ఒకటి తీసుకొని పోతారు అది జరిగేది కానీ ఆ చెప్పుకుంటారు చూసారా మనం ఇలా చెప్పుకున్నాము కనుక మనకేదో మేలు జరుగుతుందిలే అర్థమవుతుంది మనకు ఆ అప్పులు ఇవ్వాల్సిన వాడు తప్పకుండా ఇస్తాడులే మనం ఇవ్వాల్సిన వాడికి ఇవ్వకపోయినా ఎందుకంటే స్వామీజీ చెప్పుకున్నాం గనక ఇవన్నీ ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే ఇతరులకు చెబితే మన బాధ తీరకపోవచ్చేమో కానీ భగవంతుడి చెప్తే తీరతాడు ఎందుకని ఆ భగవంతుడికి చెప్తావు చూడు నువ్వు బాగా అర్థం చేసుకో శృతి మందిరానికి అర్థం కావాలి ఇది నువ్వు భగవంతుడికి చెప్తున్నావే భగవంతుడిని ప్రార్థిస్తున్నవి ఇది ఏ విధమైన కర్మ అలౌకి కర్మ దాని ఫలితం దయచేస్తుంది సాధువు దగ్గర కూడా పనిచేస్తుంది నైనా ఇంకా మీ చిట్టాలు ఎత్తుకుని రావకండి ఎందుకంటే సాధువు దగ్గర సాధువు ఏం చేస్తాడు ఆయనకేం పెద్ద శక్తి లేదు సాధువు అది వేరేవాళ్ళు నీకెందుకు పోయి నేనున్నాను అనేవాళ్ళు నీకెందుకు హో నేనుంటా అదే ఆ క్యారెక్టర్ అది వేరే కానీ వాస్తవం ఏంటంటే నువ్వు సాధువుకు నీ బాధని వివరించినప్పుడు సాధువు లోపల భగవంతుడి పాదాలు పట్టుకుంటాడు అంతకన్నా ఇంకేం లేదు ఇదిగో నా బిడ్డ ఈ కష్టంలో ఉండరు నా బిడ్డలకి బాధలు ఉన్నాయి నా బిడ్డలు బాధ తండ్రి ఆ బాధల్ని తీర్చు లేదు నేను చేసుకున్నటువంటి సాధన ఏదో ఆ సాధన అలౌకిక కర్మ గనక దాని ఫలం దయ గనక ఆ దయ నీ దగ్గర ఎంతో ఉంది నేను ఇప్పుడు నా కోసం అడగలేదు కొద్దిగా నా బిడ్డలకి అది పంచు అంటే డెఫినెట్గా భగవంతుడు విత్తడా చేసేస్తాడు ఇది మనకు భగవంతుడి దగ్గర జరగాలి లేదా సాధువు దగ్గర గురువు దగ్గర జరగాలి కానీ ఇంకో చోట జరిగేందుకు అవకాశం లేదు కాబట్టి అలా చెప్పుకున్నప్పుడు కొంత మనకు ఊరడగలుగుతుందని చెప్పుకుంటాం ఇక్కడ అదే ఇత్యర్ధసే అమ్మ ఇందుకోసంగా నేను ప్రార్థిస్తున్నానే కాబట్టి కిమపి త్రవణే నిధాతుం తత్ కిమపి శ్రవణే నిధాతుం కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అమ్మ కొద్ది నువ్వు చెవిలో పడేసుకోవే నిద్రం ఎంత అసలు శ్రవణ నిధాతం కనుక నీకు తెలియదని నేను చెప్పడం లేదు బాగా అర్థం చేసుకోండి ఆవేద్యతం అవిదిత్యం కే నీకు తెలియదని నేను చెప్తున్నానా నీకు అన్నీ తెలుసు కానీ నేను చెప్పవలసింది గనక చెప్పకపోతే నా మనసులో ఉండేటువంటి బాధ తీరదు గనక అమ్మా కాబట్టి కిమ్ అర్ధసే అర్ధసే ప్రార్థ్యసే నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా కొద్ది నేను చెప్పేది నువ్వు చెవిలో వేసుకో కొద్దిగా వేసుకో చాలు నాకు ఇంకేం అవసరం లేదు నీ చెవిలో పడితే చాలు అదొక తమాషా అదొక టెక్నిక్ అది భక్తుడు డేంజర్ అదొక టెక్నిక్ అది నీ చెవిలో పడితే చాలంటే ఏంటి దాని అర్థం అమ్మ చెవిలో పడిన తర్వాత బిడ్డ కష్టాన్ని అమ్మ సహిస్తుందా ఎప్పుడైనా సరే భరిస్తుందే అందుకు కదా చిన్నపిల్లవాడు పరిగెత్తుకుంటా వెళ్ళేవాడికి నేను చిన్న దెబ్బ తగిలినా కూడాను ఆడుకునేటప్పుడు పిల్లలందరితో కలిసి ఆడుకుంటాడు కానీ దెబ్బ తగిలితే మాత్రం అమ్మ దగ్గరికి పరిగెత్తాడు అమ్మ నాకు ఇట్లా జరిగింది ఆమె పాపం ఊపి పోతుంది లేన పోతుంది అయినా పోయినా పోకపోయినా అమ్మ అట్లా అంటారు చూసారా వాడికి ఆనందం కాబట్టి త శ్రవణే నిధాతం నీ చెవిలో పడితే చాలు అంతే నాకు ఇంకేం అవసరం లేదు అందుకని మాతహ అమ్మ ప్రసీద కాబట్టి నన్ను అనుగ్రహించు ప్రసీద మలయధ్వజ పాండ్యకన్నే కాబట్టి ఓ కామాక్షి నన్ను ఆశీర్వదించు తల్లి ఎందుకంటే నీ దగ్గర నీ చెవిలో వేస్తూ ఉన్నా నీ చెవిలో వేస్తూ ఉన్నా నీకు తెలియక కాదు నా చేతగాక నేనేం చేసుకోవాలన్నా నా చేతగాక నీకు తెలియ నీకు చెప్పడం వల్ల ఏదో జరుగుతుందని కాదు నేను భరించలేనిటువంటి దుర్భరమైనటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఇది ఉపశమిస్తుందనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా అమ్మ నువ్వు ఎక్కడో ఆలోచించబ తల్లి నాది కూడా కొద్దిగా చెవిలో వేసుకోవచ్చు దిస్ ఇస్ ది ప్రార్థన దిస్ ఇస్ ది ప్రార్థన బ్యూటీ ప్రార్థనలో ఇదే తమాషా కనుక అమ్మకు ఆ విధంగా విన్నవించుకోవడం కాబట్టి అమ్మ అనుగ్రహంతో మనకు అభయం ప్రాప్తిస్తుంది అమ్మ అనుగ్రహంతో అభయం ప్రాప్తిస్తుంది అభయప్రదాయిని కాబట్టి అభయం ప్రాప్తిస్తుంది అంటే అంతకుముందు ఏముంది భయం ఉంది అది అయ్యా నీకు అభయం వస్తుంది అంటే అంతకుముందు భయం ఉంది దేనికి సంబంధించిన భయం ఉంది సాంసారిక భయం నెంబర్ వన్ కాబట్టి సంసారంలో మనం అందరం కూడా సంసారంలో ఉండేటువంటి వాళ్ళం కనుక ఈ సంసారంలో అనేకమైనటువంటి భయాలు ఉన్నాయి ఇప్పుడు ఉద్యోగం ఉంది మనకు ఈ ఉద్యోగం పోతుందేమో ఎవరో చెప్తూ ఉంటారు రిట్రంచ్మెంట్ ఉందట అండి గవర్నమెంట్లో బిల్లు పాస్ అయిందట రిటరచుమెంట్ వస్తుందట అది ఫోర్స్లోకి వస్తే ఎట్లుంటుందో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వాళ్ళంతా కూడా తీసేస్తారట మీకు ఎన్ని సంవత్సరాలు అవునా నాకు నాలుగు సంవత్సరాలు అనే భయం సాంసారిక భయం రిటర్చ్మెంట్ భయం అర్థమవుతుందే కాబట్టి ఉండేటువంటి ఉద్యోగం పోతుందేమో అదే ఒక వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆ వ్యాపారంలో నష్టం వస్తుందేమో లేబట్టి వ్యాపారం అన్నప్పుడు లాభమే వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు నష్టం కూడా వస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి నష్టం కూడా వస్తుందేమో కాబట్టి సాంసారిక భయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏ విధంగా మనల్ని ఏడిపిస్తాయో కాబట్టి వీటన్నిటినీ ఇవన్నీ కూడా నాకు భయాన్ని కలిగించేటువంటి కనుక ఈ భయాలన్నీ కూడా తీరాలి అంటే ఇవి పోవాలి వీటిని పోగొట్టేటువంటి శక్తి ఎవరికి ఉందంటే అమ్మకే ఉంది ఇంకెవరికి లేదు నీ భయాలు ఎక్కడ పోతాయంటే నీ భారాలు తీరితే నీ భారాలన్నీ కూడా నీకు అర్థం కావాల్సింది ఒక్కటే ఒక రిక్షాలో పోయేటువంటి వాడు మధ్యలో వాడు రిక్షా దొక్కుతూ ఉంటే వీడు సూట్ కేసు పెట్టుకొని కూర్చొని రిక్షాలో పోతూ పోతూ మధ్యలో ఆ సూట్ కేసు తల మీద పెట్టుకున్నాడు తొక్కేవాడు ఎందుకో ఒకసారి వెనక తిరిగి చూశాడు చూస్తే వీడు తల మీద సూట్ కేసు పెట్టుకున్నాడు వరేవరే అతని దగ్గరే ఉంది కదా సూట్ నేనేమన్నా దొంగలిస్తాననే లేకపోతే ఇంకేంటని ఎందుకు సార్ అది పెట్టుకున్నారంటే నాయన నన్ను సూట్ కేసిని అంతా దొక్కుతున్నావు కదా కొంత నేను భరిస్తాను అందుకని ఇలా పెట్టుకున్నాను ఇది ఎంత హాస్యాస్పదమో యావత్ ప్రపంచాన్ని యావత్ విశ్వాన్ని భరించేటువంటి ధరించేటువంటి శక్తి దైవమైనప్పుడు అందరినీ తల్లి ఎట్లాగైతే తన ఒడిలోనే పెట్టుకోనుంది కదా సగం ఇక్కడ సగం అక్కడ పెడతదే కాబట్టి తన ఒడిలోనే బిడ్డని ఎట్లాగైతే ప్రపంచాన్నంతా కూడా తన ఒడిలోనే పెట్టుకొని ఉండేటువంటి జగన్మాతకి నువ్వు బరువా నువ్వు భారమా కాబట్టి అన్నీ ఆమె మోస్తా ఉంది నీకేమీ లేదు నీకు అర్థం కావాలంతే కాబట్టి నా భారాలన్నీ కూడా నేను మోస్తున్నాను అనుకున్నాను నేను కాదు మోసేది అమ్మే మోస్తుంది అనేటువంటి భావన కలగాలి ఎట్లా తెలుస్తుంది చూడండి విధేయజ్ఞాన ద్రవిణ విరహేణ అలసతయ విధేయ అసఖ్యత్వాదా కాబట్టి నాకేం తెలీదు విధేహే అజ్ఞానేనా చూచారా నాకేమీ తెలియదు అమ్మకన్నీ తెలుసా లేదా ఎందువల్ల సర్వం జానాతీ ఇది సర్వజ్ఞ సర్వం జానాతీ ఇది సర్వజ్ఞ సమస్తము తెలుసు ఈ సృష్టికి నిమిత్త ఉపాదన కారణం తానే గనక తనకు తెలియదంటూ ఏమీ లేదు ఇప్పుడు చూడండి విధేయజ్ఞానేనా మొదటేమో ఒక బాధతో నాకు శాస్త్ర విధి తెలియదు నేను అమ్మవారిని ఎట్లా ప్రార్థించేది అనేటువంటి బాధ కదా ఇప్పుడు చూచారా ఎందుకని నాకు ఏమీ తెలియదు కానీ మా అమ్మకన్నీ తెలుసు మా అమ్మకన్నీ తెలుసు నాకు తెలియనివన్నీ మా అమ్మకి తెలుసు కాబట్టి నాకు ఏమేమైతే కావాలో అవన్నీ అమ్మ దగ్గరే నాకు అందుతాయి కాబట్టి విధేహే అజ్ఞానైనా విధేయజ్ఞానైనా ఎగిరిపోయింది కాబట్టి ఇంకా నేను పేదవాణ్ణి రెండవది ద్రవిణ విరహేణ మళ్ళీ అయ్యాక కవర్ చేస్తాను మీకు ఎగ్జాంపుల్స్ తెచ్చి ద్రవిణ విరహేణ కాబట్టి నేను పేదవాణ్ణి అంటే నా దగ్గర డబ్బు లేనిటువంటి వాణ్ణి కానీ అమ్మ కాదు శ్రీయం దాతి భక్తారాం ఇది శ్రీయ స్త్రీ అంటే సంపద కాబట్టి ఆమెకి సంపద ఉంది ఎందుకని భక్తులకి శ్రీయం దాతి శ్రీయం అంటే ఐశ్వర్యం ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి ఐశ్వర్యప్రదాయిని కాబట్టి ఐశ్వర్యాలు ఇచ్చేటువంటిది ఐశ్వర్యం అంటే ఇచ్చేది ఏంటి ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా ఐశ్వర్యమే అది గుర్తుపెట్టుకోవాలి ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా ఐశ్వర్యమే అది గృహం కావచ్చు సంతానం కావచ్చు ధనం అంటే ఒక్కొక్కటి లేకపోతే ఇప్పుడు నాకు ఇల్లు లేదు అందుకని నేను పేదవాడిని అంటాడు ఒకడు వాటి ఇల్లు వచ్చేసిందనుకో అప్పుడు మళ్ళీ చెప్తుంటాడు ఏమని ఏముందండి ఇల్లు ఉందే కానీ నా పేదరికం నాకు పోలేదు ఏమయ్యా నీకేం పేదరికం బిడ్డలు లేరు చూచారా కాబట్టి ఇల్లు ఉన్నా కూడాను వాడికి సుఖాన్ని ఇవ్వలేకపోతా ఉంది కాబట్టి ఇది మొదట అయ్యా నాకు ఇల్లు లేదు ఇళ్ళు ఇచ్చాము తర్వాత సంతానము సంతానం కావాలి ధనము వాళ్ళను పోషించడానికి ధనం కావాలి ధాన్యము తినడానికి ధాన్యం కావాలి ఉండడానికి ఇళ్ళు గృహం కావాలి అవన్నీ ఉండినా కూడా మనిషికి ఆరోగ్యం ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా ఆరోగ్యంతో సహా ఆరోగ్యం అన్నీ ఉండాయి విద్య లేదని బాధపడుతుంటాడు కాబట్టి విద్య కూడా ఉండాలి కాబట్టి విద్య ఆరోగ్యము ఇవన్నీ కూడాను సంపూర్ణంగా ఉండాలి ఇవన్నీ గనక ఉంటే అది స్త్రియం అటువంటి స్త్రియం గనక ఉంటే ద్రవిణ విరహేణ అనేటువంటిది లేదు పేదరికం లేనే లేదు అలసతయ ఇది అలసతయ అలసత అంటే బద్దకస్తుని కదా అలసత్వం సోమరితనం కానీ సోమరితనం అనేటువంటిది లేదు కారణం ఏంటో తెలుసా ఏ తల్లినైతే నేను నమ్ముకొని ఉన్నాను ఎవరి పాదాలను అయితే నేను ఆశ్రయించిన్నాను ఆమె అప్రమత్త దాట్స్ ద వర్డ్ అప్రమత్త అప్రమత్త అంటే ఎప్పుడు జాగ్రత్తతో ఉండేటువంటిది జాగరూకంగా ఉండేటువంటిది మనకు అలసత్వం అలసత్వం అంటే బద్దకస్తు అర్థం సోమరితనం అని అర్థం కానీ అమ్మకు సోమర్తనం లేదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎందుకని చెప్పండి అప్రమత్త కర్మఫలాల్ని అందించడంలో జాప్యం లేదు దాట్స్ ద పాయింట్ కర్మఫలాల్ని అందించడంలో జాప్యం లేదు అందువల్ల ఎవరెవరి కర్మలు ఎవరెవరు ఎప్పుడు చేశారో వేరే విషయం కానీ ఎవరి కర్మలకు ఏ విధమైనటువంటి ఫలితాలు అందాలో ఆ ఫలితాలన్నీ కూడా అందుతూ ఉంటాయి ఎప్పుడు సమయానికి అందుతూ ఉంటాయి ఓకే ఇప్పుడు ఒక్కో చోట రెండు కార్లు డీక్ ఉంటాయి టైం ఇంపార్టెంట్ ఇట్లా కార్ వచ్చింది ఇట్లా కార్ వచ్చింది రెండు డీక్ ఉంటాయి పెద్ద యాక్సిడెంట్ జరిగిపోతుంది కానీ ఒక్క నాలుగు క్షణాలు గనక ఈ కారు ఆలస్యంగా అంటే అక్కడికి వచ్చి ఇది ఇట్ట పోయిందనుకోండి యాక్సిడెంట్ లేదు కానీ ఆ నాలుగు క్షణాల్లో రెండు వచ్చి డాష్ అవుతాయి చూసారా దాట్ ఈస్ యాక్సిడెంట్ యాక్చువల్గా అది ఇన్సిడెంటే యాక్సిడెంట్ ఏం కాదు ఇన్సిడెంటే ఎందుకంటే అన్ని నిర్ణయం అయినట్టు ఈ సృష్టిలో కాబట్టి ఆ సమయానికి అలా రక్షించడం కావచ్చు శిక్షించడం కావచ్చు శిక్షించడమే కనుక కర్మఫలమైతే కరెక్ట్గా వచ్చి కొట్టేస్తుంది రక్షించడం కనుక అక్కడ కనుక ఉండిందే ఒకవేళ మన లౌకిక అలౌకిక కర్మఫలం కనుక ఉండి దయ కనుక ఉంటే కొద్దిగా జస్ట్ కొద్దిగా తగ్గ స్పీడ్ అది టెలిపోతుంది తిట్టబోతుంది ఇంత క్రిటికల్గా సంక్లిష్టంగా ఉండేటువంటి కర్మఫలాల విషయంలో భగవత్ శక్తి ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు ఇప్పుడు చూడండి లైవ్ వైర్ ఒకటి ఉంటుంది దాన్ని పట్టుకుంటానికి షాక్ కొట్టేస్తుంది నువ్వు పదకొండు గంటలకు పట్టుకుంటే అది పదకొండున్నరకు షాక్ కొడుతుంది చాపేమో లేదు నువ్వు టచ్ చేసావు రిజల్ట్ వచ్చేసింది అంతే కర్మ చేశావు ఫలితం అందిపోతూ ఉంది ఎంత అప్రమత్తంగా ఉంది దైవశక్తి నిప్పు పట్టుకుంటావు నిప్పు పట్టుకుంటా కాలుతుంది ఎందుకని కర్మఫలాన్ని అందించేటువంటిది పరమేశ్వరుడు గనక కర్మఫల ప్రదాత భగవతి గనక భగవాన్ గనక నీకు వెంటనే దాని యొక్క రిజల్ట్ కనపడుతుంది కానీ నువ్వు పదకొండు గంటలకు పట్టుకుంటే పదకొండు వందలకి అనేటువంటి ప్రశ్న లేనేలేదు క్లియర్నా అది అప్రమత్త అంటే ఇప్పుడు మన పోస్ట్ పోన్మెంట్కి ఆ అప్రమత్త అనే పదానికి ఏమైనా సంబంధం ఉందే రేపు చేసుకుంటాములే పూజ ఎల్లుండి చేసుకుంటాంలే ధ్యానం ఆ తర్వాత ఏకాదశి కదా ఈయనకి అప్పుడు జ్ఞాపకం వస్తాయి ఎప్పుడు సాధన పోస్ట్ పోన్ చేయాలనుకుంటే అప్పుడు తిథులు జ్ఞాపకం వస్తాయి సరే అసలు నన్ను అడిగితే శాస్త్రం అంగీకరించదు కానీ అంగీకరించాలని కూడా నేను అనుకోను నన్ను అడిగితే సరైన తిథి ఏదో తెలుసా నీకు సత్సంకల్పం ఎప్పుడు కలుగుతుందో అదే సరైన తిథి అంతే నా ఉద్దేశం ఇప్పుడు ధ్యానం చేయాలి అని అనిపించింది అనుకోండి ధ్యానం చేస్తే బాగుండి కూర్చోబాయ్ కూర్చోవు చెడ కదా అది శుభముహూర్తం అది శుభముహూర్తం కాకపోతే నీకు శుభ సంకల్పం ఎన్ని నుంచి సింపుల్గా ఆలోచించండి కదా ఆలోచన వచ్చింది కదా కూర్చో హాయిగా ఉంటుంది ఇంకెప్పుడైనా సరే చేయాలనుకుంటే చేసేస్తావు మళ్ళీ తిది చూసాడు అనుకోండి చేద్దాం రేపేమి తిది ఇంకా అంతే ఎందుకని ఏ రోజు చేస్తామనుకున్నా తిది ఏంటని అడుగుతాడు మేము చెప్తా నాకు తెలుసు చాలామంది తెలుసు చాలామంది గతంలో చూశాను ఇప్పుడు చూస్తూ ఉన్నా పోస్ట్ పోన్మెంట్ వల్లనే వాళ్ళ బ్రతుకు నాశనం అయిపోతా ఉంది మంచోళ్ళి మంచోళ్ళి కానీ ఒక డెసిషన్కి రాలేదు ఎప్పుడు ఇండెసిసివ్ మూడ్ అందువల్ల ఒక డెసిషన్కి రాలేక లే అది ఉంటుంది దేనికైనా ఎవరికైనా ఉంటుంది కానీ దాటాలి దాన్ని ఎక్కడో ఒక చోట మస్తంగా చెప్తున్నా ఎక్కడో ఒక చోట దాటాలి దాటేసి అప్రమత్తంగా ఉండాలి కాబట్టి కర్మఫలాల విషయంలో భగవత్ శక్తి ఏ విధంగా అయితే ఇస్తూ ఉందో నీకు ఆ విధంగా నువ్వు ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే నీ బాధలన్నీ తొలగిపోతాయి నీ కష్టాలన్నీ తీరిపోతాయి నీ జీవితంలో ఇంకా కన్నీళ్లు ఉండవు నీ సాధన నిరాటంకంగా సాగిపోతుంది ఆచార్యుల వారు యాత్ర చేస్తూ దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు తిరుచెందూరు వినుంటారు మీరు తిరుచెందూరు అనేది శైవక్షేత్రం అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉండేది శివుని యొక్క కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి అక్కడ దైవం అక్కడికి వచ్చాడు ఆచార్యుల వారు వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చూశాడు ఆయన ఎక్కడుంటాడు అంటే సముద్ర తీరంలోనే ఉంటాడు సముద్ర తీరంలోనే తిరుచెందూరులో ఆలయం ఉంటుంది ఆ సముద్రపు అలలున్నాయి చూసారు ఆ తరంగాలు అవి వచ్చి అక్కడికి వచ్చి ఆలయం దగ్గరికి అలా లేచి కింద పడుతుంటాయి ఎంత అదృశ్య అద్భుతమైనటువంటి సీన్ ఆది శంకరాచార్య స్వామి చూశారు అదే తమాషా కొందరికే కొన్ని టచ్ అవుతాయి ఇప్పుడు సపోజ్ మనం కూడా కొంచెం చూసామనుకోండి లేస్తూ ఉన్నాయి పడుతు ఉన్నాయి నీళ్లు కదా పైకి లేచాయిలే కింద పడతాయిలే ఏ సముద్రమైనా అంతేలే అని ఒకడనుకుంటాడు ఒకడనుకుంటాడు నా కష్టాలు ఎట్లా ఉండదు అట్లాగా ఉండదు ఇది కూడా లేచిపాడు ఇది ఎందుకంటే వాడు వాడి మైండ్లో ఏది ఉంటుంది అది ఆచార్యుడు వారు చూశారు చూసి యదాబ్దేశరంగా లయం యాంతి భంగా వెంటనే అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని స్థుతిస్తూ ఒక భుజంగ ప్రయా ప్రయాత స్తోత్రం అంటారు సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం అది భుజంగ మీటర్లో ఉంది ఛందస్సు అందువల్ల భుజంగ ప్రయాత స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామి మీద రాశాడు ఆ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం ఇది యదాబ్ధేస్తాంతిభంగా తత్ తథో సేవత మే ఇ పంక్తి నృనా దర్శయంతో సదా భావే హృత్సరోజే గుహం తమ్ ఆ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రంలో ఒక్క శ్లోకం ఇది నా నోటికి వచ్చిన శ్లోకం కంఠస్థమైన శ్లోకం ఎప్పుడు నేను చిన్నప్పుడు బాగా చెప్పుకుంటుండేవాడిని దీన్ని ఇప్పుడు కాదు కానీ ఎందుకంటే అప్పుడంతా కష్టాలు ఇప్పుడు లేవని కాదు ఇప్పుడు అవగాహనతో అవుతుంది కదా అప్పుడు అది కూడా లేదు అందుకని కష్టాలు వస్తే సుబ్రహ్మణ్య స్వామిని అంటే స్వామి రాశారు గనక ఆచార్యులు అని యదాబ్దేహే తరంగా అబ్ధే తరంగాబ్దే యదా ఏ విధంగా అయితే అబ్ధే సముద్రములో తరంగా అంటే అలలు తరంగా అంటే అలలు ఎదా అబ్ధే యదాబ్దే తరంగా లయం యాభంగా యదా ఏ విధంగా అయితే అబ్దేహే సముద్రంలో తరంగాహ అలలు భంగాహ విరిగినవి అయి ఇప్పుడు అలలు పైకి లేచి విరిగితాయి కదా అంటే విరిగి కింద పడిపోతాయి అప్పుడేమవుతాయి భంగాహ లయం యాంతి అవి లయించిపోతాయి మళ్ళీ సముద్రంలోకి సముద్రంలో నుంచి తరంగాలు లేస్తాయి యదా అబ్దేహే తరంగాహ భంగాహ అవి విరిగి లయం యాంతి అవి అక్కడ లయించిపోతాయి తథ అట్లాగే తథా తథైవ తథైవ ఆపద సన్నిధో సేవతా మే మే సేవతాం మే నన్ను ఎవరైతే సేవతాం సేవిస్తూ ఉంటారో నన్ను ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో నన్ను ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో నన్ను ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో తమసాతోండి ఈ సముద్రంలో లేచినటువంటి తరంగాలు కెరటాలు విరిగి ఎట్లాగైతే లయం యాంతి దాంట్లో లయించిపోతూ ఉన్నాయో అట్లాగే నా సేవలో ఉండేటువంటి వాళ్ళు మే కాబట్టి నా సేవలో అంటే భగవత్ సేవలో ఉండేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తథాయవ అలాగే ఇవి ఎట్లాగైతే విరిగినటువంటి కెరటాలు లయించిపోతూ ఉన్నాయో తథాయవ ఆపద తథైవ ఆపద వాళ్ళకి వచ్చే కష్టాలు ఏవైతే ఉన్నాయో బాధలు ఉన్నాయో అవన్నీ కూడాను సన్నిధవు నా సన్నిధానంలో చూడండి అంటే ఇవి ఎక్కడికి వస్తున్నాయి నన్ను బాగా అర్థం చేసుకోండి సముద్రంలో ఉండేటువంటి అలలు ఉవ్వెత్తున లేచి ఆ సుబ్రహ్మణ్య ఆలయం ఉంది ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత పైకి లేచి కిందకి ఎట్లాగైతే పడిపోతూ ఉన్నాయో అట్లాగైతే ఎవరైతే మే నన్ను సేవించేటువంటి భక్తులు ఉండరు వాళ్ళకి ఆపద ఏ విధమైనటువంటి ఆపదలున్నాయో బాధలున్నాయో అవన్నీ కూడాను ఇక్కడ సముద్రపు కెరటాలు ఏ విధంగా అయితే విరిగి నా దగ్గర లయించిపోతూ ఉన్నాయో అట్లాగే వాళ్ళ బాధలన్నీ కూడా లయించిపోతూ ఉన్నాయి ఇక్కడ నా పాదాల దగ్గర మే సేవతాం సేవించేటువంటి వాళ్ళకి నా పాదాల దగ్గర వాళ్ళ బాధలని బాధలన్నీ కూడాను తీరిపోతూ ఉన్నాయి ఇతీవ ఇతీవ ఈ విధంగా ఊర్మి పంక్తిహే ఇటీవ ఈ విధంగా ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఊర్మి పంక్తి ఊర్మి పంక్తి అంటే ఆ తరంగ పంక్తులు ఆ కెరటాలు ఏవైతే అవి ఊర్మి పంక్తి అంటే ఆ తరంగాల యొక్క పంక్తులు ఏవైతే అంటే అలలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కదా ఈ అలలన్నీ కూడాను ఊర్మి పంక్తి ృణం దర్శయంతృణం మనుషులకి దర్శయంత ఇది సోదాహరణంగా చూపిస్తూ ఉన్నాయటివి ఏమని ఇదిగో మేము అక్కడ సముద్రంలో కదిలి ఇక్కడికి వచ్చి ఉవ్వెత్తున లేచి ఎలాగైతే విరిగి ఆ కెరటాలు విరిగి సుబ్రహ్మణ్య పాదాల దగ్గర పడిపోతూ ఉన్నాము లయం యాతి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉన్నాము అట్లాగే ఆపదల్లో ఎవరైతే ఉంటారో బాధల్లో ఎవరైతే ఉంటారో మేసేవతాం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామిని భగవంతుణ్ణి ఎవరైతే ఆశ్రయించుకొని ఉంటారో ధ్యానిస్తూ అటువంటి వాళ్ళు అలాగే ఆపదలన్నీ కూడా ఆయన పాదాల దగ్గర వదులుకుంటారు అని దర్శయంత దీనికి ఉపమానంగా చూపిస్తూ ఉన్నాడట అక్కడ ఏది ఆవి రావడము ఆయన పాదాల దగ్గర అలలు విరగడము పడిపోవడము లయించిపోవడం చూస్తూ ఉంటే హయ్ భగవాన్ మేము కూడా మీ దగ్గరకు వచ్చాం కదా అంత అక్కడక్కడో నుంచి పరిగెత్తుకుంటూ ఉవ్వెత్తనలేచినటువంటి కెరటాలు ఎట్లాగైతే నీ పాదాల దగ్గర విరిగి సముద్రంలో లయించిపోతూ ఉన్నాయో అలాగే నీ సేవలో ఉండేటువంటి మాకు ఎన్ని రకాలైనటువంటి ఆపదలు ఉండినా కూడాను అవన్నీ కూడాను నీ పాదాల దగ్గర లయించిపోతాయి అని సదాభావయ్యే నిరంతరం కూడా భావన చేసేటట్టుగా హృత్ సరోజే హృదయ సరోజములో మన హృత్ పుండరీకములో కాబట్టి హృదయం అనేటువంటి మన యొక్క పద్మములు దర్శయంత చూపుతూ ఉండాడు తమ్ గుహం అది కనెక్షన్ తమ్ అతన్ని ఎవరు గుహం గుహుడు అంటే కుమారస్వామి సుబ్రహ్మణ్య తమ్ గుహం సదాభావయే సదా నిరంతరం కూడాను భావయే నేనెప్పుడు ధ్యానిస్తూ ఉంటాను ఎక్కడ ధ్యానిస్తావయ్యా హృత్సరోజే హృదయం అనేటువంటి నా పద్మములో హృదయ పద్మములో నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉంటాను హే భగవాన్ సముద్రం నుంచి వచ్చినటువంటి అలలన్నీ కూడా తిరుచెందూరులో ఎట్లాగైతే నీ పాదాల దగ్గర బడి లయించిపోతూ ఉన్నాయో సముద్రంలో ఏకమైపోతూ ఉన్నాయో అట్లాగే మాకు అనేకమైనటువంటి అంటే కెరటాలు ఊరికే లేస్తాయి నాయన అది తమాషా ఒక కెరటం లేస్తుంది మళ్ళీ ఇంకో కెరటం లేస్తుంది ఇంకో కిరటం లేస్తుంది మన జీవితంలో కూడా కష్టాలు లే వస్తూనే ఉంటాయి అవి ఆగవు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడాను ఆ కష్టాలన్నీ కూడా నీ సేవలో అవన్నీ లయం యాంతి అందుకని తమ్ గుహం దీన్ని నిదర్శనంగా దర్శయంత చూపుతూ ఉన్నాడు కాబట్టి అక్కడ ఉండి సముద్ర తీరంలో ఉండి ఆ అలల మధ్య ఈ సత్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు గనక సోదాహరణంగా మనకు నిరూపిస్తూ ఉన్నాడు గనక తమ్ అతనిని ఎవరిని గుహం ఆ గుహుడు ఎవరైతే ఉన్నాడో అంటే సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి భావే ఆయన్ని ధ్యానిస్తూ ఉన్నాను ఎక్కడ సదాభావయే ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉన్నాను హృత్ సరోజే నా హృదయస్థానంలో నిరంతరం ధ్యానిస్తూ ఉన్నాను ఎందుకన్ను ధ్యానించేది ఆయన్ని ధ్యానిస్తే ఆయన నన్ను ఉద్ధరిస్తాడు గనక సకలోద్ధారిణీ శివే రమ రామ జయ రామ రామ జయ సీతారాం పిల్లి చిన్నవారికి పలికేవాడు పిలిచిన వారికి పలికేవాడు వలచిన వారికి వెలుగతడు పిలిచిన వారికి పలికేవాడు వలచిన వారికి వెలుగతడు పయమును తలచీ భయపడకు భయమును తలచీ భయపడకు భగవంతుని పీలిచి పదముందుకు భయమును తలచీ భయపడకు భగవంతుని పీలిచి పదముందుకు ఎన్నో దిక్కులు అందరికీ ఎన్నో దిక్కులు అందరికి దేవుడే దిక్కు ఓకే అది ఈశాన్యమా అగ్నేయమా నైరుత్యే ఎవరికో ఎన్నో దిక్కులు అందరికీ దేవుడే దిక్కు భక్తునికి రామ రామ జయ రజర రమ రమయ సీతారం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ ఓం శాంతి శాంతి శా